ప్రార్థన చేద్దాం సూత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తిమంతుడ సర్వనతుడ మహోన్నతుడ వి దేవ మహిమస్త తండ్రి కృపమయడానికి వన్నాాలిసయ్య గొప్ప దేవ ఆకాశముని భూమిని ఉంటున్న నోటి మాటల సృష్టించిన గొప్ప దేవ సర్వ సృష్టికర్త గొప్ప దేవానికే వందాలిసయ్య నిన్న నేను నిరంతరం ఏకరీతికున్న దేవ మహాదనుడ మహోన్నతుడ సర్వాధికారి సకల యుగములలో రాచైన దేవ పరిశుద్ధుల నీకే వన్నాలిసయ్య నీకే కృతజ్ఞతలైనా నీకే స్థుతులు స్తోతాలు అర్పించకున్న గొప్ప దేవ సమస్త ఘనత మహిమ ప్రభావంలో మహాతేజస్వ మహేశ్వరిం ఈ యుగంలో నీకే కలుగునుగా కహనీయ నా దేవనా ప్రభావ ఇక మధ్యకాల సమయంలో ప్రభావ మీ వాక్యం మీద ధ్యానిష్టకు మీ సన్నికృష్ణం ప్రభా అయన నా తల్లి మీరు మాతో మాట్లాడండి మీ నూతనమైన పర్శుదాత్మ అభిషేకం మాకు అందరూ కనుగించండి సన్నిధి కాంతిని మాపైన ప్రకాశింప వచ్చేయండి ప్రభావ నా దేవనా ప్రభావ రాధబీడి త్వరగా నడిపించండి ప్రతి ఆటంకాలను కొట్టివేయండి ప్రభావ మీకు పరిశుధాత్మ కార్యం జరిగించండి ప్రభావ నీకు వందని శ్రేయం పాటల ద్వారా మీ మైంపొందండి వాక్యం ద్వారా మాట్లాడండి మీ ఆత్మకార్యం జరిగించండి ప్రతి ప్రార్థనకు మీరు మాకు జవాబులు ఇస్తున్నారు ప్రభా నీకు వందలేసాయా మరొక ప్ర అంశాలు మీ మందుకు తీసుకొస్తుందిగా ప్రభా ప్రతి ప్రార్థనకు మీరు జవాబు తెచ్చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోవడానికి ఆదిష్టమైన నా తన్ని భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం ప్రభా కమల కాలంలోనైనా మా పిలుపు మా ఎయిర్పోర్ట్ మీద నిశ్చయం చేస్తూ ఒక మరీ జాగ్రత్త నా తన్ని ప్రతి మీకు అంగీకారంగా పరిశుద్ధంగా మేము జీవించాలా ప్రభా ఆయన మీ మహిమర్థమైనా నడిపించి మీ నామానికి మైమి తెచ్చుకోండి ఈ మీటింగ్ అంతట్లో ప్రభావ మీరే ఆధిపత్యం ఇచ్చి నడిపించండి పరుశుద్ధాత్మకార్యం జరిగించి ఈ నామాన్ని మేమే తెచ్చుకొని బ్రావా ఓ దేవా మీకు నూతనమైన అభిషేకం మాకు అందరికి కనుగరించి మీరే మాట్లాడే మహింపను అని యేసు క్రీస్తు పరిషత్ నామం ప్రాతిశనాం తంది ఆమె kepudo nirakadasamayam kepudo nirakadasamayam yesayana priya kepudo nirakadasamayam ఏ పూడో నిరాకడ సమయం ఏ సయ్యాన ప్రియా దరవస్థలలో ఉంటరి నై దుమికి దూలిగా మారినను దరవస్థలలో ఉంటరి నై మారినను దూరని ముఖ దర్శనము దూరీ దర్శనము ధ్రువతారో వెలిగి ధ్రువతరగనా ప్రియా యే పురో నిరాకడ సమయం ఏ పూడో నిరాకడ సమయం ఏ శయ్యా నా ప్రియా మరపురాణీ నిందలలో మనస్సు నందేమలో మరపురాణీ నిందలలో మనసు నందే మంటల మతను చూపి చను మతను చూపి చలువను మరచి పోదు నిరాకను ఏనా ప్రియా ఎపుడో నిరాకడ సమయం ఎపుడో నిరాకడ సమయం ఏస నిన్ను చూడాలని, ప్రియని వలనే మారాలని ప్రియునింగ్ను చూడాలని ప్రియని వలెనే మారాలని ప్రియతమానాకాంక్ష తీరాలని ప్రియతమాక్షరళనీ ప్రియమారణీకరి ప్రియమారణమదీ కోసో నిరాకడ సమయం ఏపుడో సమయం థ్యాంక్ యూ అన్న ప్రెసిడ మన మధ్యలో దిలీప్ బ్రదర్ మనకు దేవుని వాక్యం అందిస్తారు ఓకే బ్రదర్ ప్రభువైన ఏసు క్రీస్తు నామం పేరట మీ అందరికీ నా శుభవందనాలు మనం కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థిద్దాం మహాపరిషుధుడా మహోన్నతుడా గొప్ప దేవ కనిక్రమ గల తండ్రి కృప కలిగిన దేవ జీవం కలిగిన జీవాధిపతి అయిన ఏసయ్య నా తండ్రి నీకు వందనాలు స్థూతులు స్తోత్రములు ప్రభా తండ్రి ఈ గడిచిన కాలమంతా కాచి కాపాడి నీ కృపలు భద్రపరుచుకొని తండ్రి మమ్మల్ందరినీ సజీవ లెక్కలు ఉంచి ఈ మధ్యాహ్న కాల సమయమందు తండ్రి నీ ఆరాధనలో పాల్పొందే యోగ్యత ధన్యత ఇచ్చి నీ స్వరం వినడానికి మమ్మల్ని సిద్ధపరిచిన పరలోక మందు ఉన్న నా తండ్రి ఎసయ్య మీకే స్థుతులు స్తోత్రములు తండ్రి మీరే ప్రభా తండ్రి వాక్యం ద్వారా మాట్లాడమని మీరే మీ యొక్క స్వరం వినిపి ని ప్రార్థిస్తూ నజరేడైన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఎబ్రిల్ కు రాసిన పత్రిక ఎబ్రిహిల్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము ఎబ్రిలుకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము రెండో వచనం నేను చదువుతున్నాను బ్రదర్ మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త అయిన దానిని ఏసువైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు హలెలుయ కాబట్టి మనము కూడా ప్రతి భారమును కాబట్టి ఈ యొక్క మనము కూడా ప్రతి భారం అంటే మన తండ్రి కూడా మన పట్ల ఆయన మన భారం మోసిండు మన పాపముల భారము మన తండ్రి ఆ యొక్క ఆయన యొక్క భారము పోసి ఆయన మరణం ద్వారా మనందరికీ రక్షణ ఇచ్చినాడు మన ప్రభు మన తండ్రి మనలందరినీ ఆయన తన యొక్క ద్వారా ఆ మరణం ద్వారా మన కొనుక్కున్నాడు కాబట్టి మన తండ్రి కాబట్టి మనము కూడా ప్రతి భారమును కాబట్టి ఈ రోజు మన భారం ఏమై మన భారం ఈ లోకంలో ఏమైంది కేవలం మన భారము ఆత్మల భారమై ఉండాల అది మనకి తండ్రి మన ఎదుట పెట్టిన భారము ఆయన చిత్తము మనకి ఆత్మల భారము కాబట్టి ఈరోజు మనము ఏమైనా లోక సంబంధమైన భారంతో కలిగి ఉన్నామా లోకంలో లోకంలో ఉన్న వాటి మీద ఆశను వెంబడిస్తూ ఆ భారం మోస్తున్నామా లేదా పరలోకమందున్న తండ్రిని చూస్తూ ఆయన భారమును మనం మోస్తున్నామా ఈ దినం మనం ఒకవేళ ఈ లోక భారం మనం మోస్తే ఈ దినం దేవుడు మనకి హెచ్చరిస్తున్నాడు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఆయన భారము నువ్వు కలిగి ఉండాలా సులువుగా చిక్కులు పెట్టు కాబట్టి నువ్వు ఏ భారం ఈ లోకంలో కలిగి ఉన్నావో ఆ భారాన్ని సులువుగా దాన్ని నుంచి విడిపించుకొని ఆ పాపమును విడిచిపెట్టి కాబట్టి ఈ లోకమును నువ్వు ప్రేమిస్తే లోక సంబంధమైన అలవాట్లతో లోక సంబంధమైన గుణగణాలతో మనం ఉంటే మనం ఈ లోకంలో పాపంలో ఉంటాం కాబట్టి వాటన్నిటినీ ఆ యొక్క భారమును సులువుగా మనం దాన్ని విడిచిపెట్టాలా అలాగే మన పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు వాడనైనా వైపు చూచొచ్చు కాబట్టి విశ్వాసముకు కర్త మన తండ్రి మన ప్రభు మన ఏసయ్య కాబట్టి దాన్ని కొనసాగించేవాడు కూడా ఆయననే కాబట్టి మనము ఎవరి వైపు చూడాలా ఆయన వైపు చూడమంటున్నాడు కాబట్టి ఈ రోజు మనం చూస్తే ఎంతో మంది ఎంతో బాధల్లో శ్రమల్లో దుఃఖంతో ఉన్నారు ఎంతో మంది విశ్వాసంలో సన్నగిల్లిపోయి ఆ యొక్క వ్యాక్సిన్లని ఆ యొక్క డాక్టర్లని ఎక్కడెక్కడో వెంబడిస్తున్నాడు కానీ ఈ వాక్యము తండ్రి మనకేం సెలవిస్తున్నాడంటే విశ్వాసమునకు కర్త మన తండ్రి దాన్ని కొనసాగించేది కూడా ఆయననే కాబట్టి నీ హృదయంలో తండ్రి ఉంటే నీ హృదయంలో ఆయన జీవమైన వాక్యం నువ్వు విశ్వాసంలో ఉంటావు కాబట్టి నువ్వేం చేస్తావు దాన్ని కొనసాగించు వాడైన మన ప్రభు వైపు అంటే మన తండ్రి వైపు మీరు చూస్తారు కానీ నీ హృదయం ఈ లోకంతో నిండిపోతే లోక ఆశలతో లోక మాలిన్యంతో ఉంటే ఆయన విశ్వాసంలో నువ్వు ఆయన విశ్వాసంలో నువ్వు ఉండలేవు దాన్ని కొనసాగించలేవు నువ్వు ఆయన తట్టు చూడలేవు కాబట్టి ఈ దినం ఎంతో మంది విశ్వాసంలో సన్నగిలుతున్నారంటే కేవలం ఆయన వాక్యం పట్ల ఆ జీవమైన వాక్యం వాళ్ళ హృదయంలో లేదు వాళ్ళు లోకంలో పడిపోయినారు లోకంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు లోక సంబంధమైన వాటి కోసం పరిగెత్తున్నారు కానీ ఈ దినం మన ప్రభు మన తండ్రి మనకేం చూపిస్తుందంటే ఆయన జీవమైన వాక్యము ఎందుకంటే విశ్వాసమునకు కథ మన తండ్రి మన ప్రభువే దాన్ని కొనసాగించేది కూడా ఆయనే కాబట్టి ఈ దినం నువ్వు హెచ్చరిస్తున్నప్పుడు మనము ఆయనలో ఉండాలా ఆయనలో మనం కొనసాగించాలా ఆయన తట్టు మనం చూడాలా మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదము కాబట్టి మనకు ఉంది పందెం ఏంది మనకి ఉన్న పందెం ఏంటంటే ఆయన సేవ చేయాలా అనేకుల రక్షణ మార్గంలోకి మనం నడిపించాలా అనేకుల ఆత్మభారములకై మనం ఉండాలా మనకు అదే పందెం కానీ ఈ రోజు ఎంతో మంది గొప్ప జన సమూహము ఆ పందెమును విడిచిపెట్టి వాళ్ళ విధానాల్లో లోక సంబంధమైన వాటిల్లో ఆ పందెంలో కొడుతున్నారు కాబట్టి ఈ శ్రమల కాలంలో వాళ్ళ పరిస్థితి ఎంతో దయనీయంగా అయిపోయింది కానీ మన పందము మన యొక్క మనకు ప్రభు ఏం జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన ఆత్మల బారం మనం కలిగి ఉండాలా మనము విశ్వాసంలో ఆయనని మనం కొనసాగించి మనము ప్రభు వైపు చూడాలని మన తండ్రి చూపుతున్నాడు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపిక ఓపికతో పరిగెత్తుడము కాబట్టి నువ్వు ఓపికతో ఉండాలా ను ఆత్మల భారము తండ్రి చిత్తము నువ్వు నెరవేర్చాలంటే మన ప్రభు ఎంత ఓపికతో సహనంతో సమాధానంతో దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు మనము అదే ఓపిక ఓర్పు సహనం సమాధానం దీర్ఘశాంతం మనకి ఉండాలా అప్పుడే ఆ యొక్క పరుగు పంద్యంలో నువ్వేం చేయగలవు విజయం సాధించగలవు తండ్రి చిత్తము మనము మనలో ఓపిక లేకపోతే మనలో ఆయన పట్ల భారం లేకపోతే మనము ఆయన విశ్వాసంలో ఉండకపోతే మనము ఆయనను చూడకపోతే మనము ఆయన విధానంలో ఉండలేము కాబట్టి లోక సంబంధమైన వాటిల్లో లోక సంబంధమైన బాదలతో మన జీవితం ఏమైపోతుంది దాంతో కొట్టుకుపోతుంది కాబట్టి ఈ దినం మన ప్రభు ఏం చెప్తున్నాడు ఆయన భారం మనం కలిగి ఉండాలా ఈ లోక సంబంధమైన భారములన్నింటినీ మనం విడిచిపెట్టాలా మన పాపమును విడిచిపెట్టాలా మనము విశ్వాసము కర్తైన మన తండ్రి మన ప్రభుయే కాబట్టి ఆయన యొక్క వాక్యము నీలో సమృద్ధిగా ఉంటే ఆ జీవమైన వాక్యము నువ్వు అప్పుడు విశ్వాసంగా ఉండగలుగుతావు కాబట్టి ప్రతిదాన్ని నువ్వేం చేస్తావు ఓపికతో ఓర్పుతో నువ్వు యొక్క పరుగు తండ్రి చిత్తము నువ్వు నెరవేర్చగలుగుతావు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి కాబట్టి ఆయన ఆనందం ఏంది మన తండ్రి మన అందరికీ రక్షణ ఇవ్వాలా కాబట్టి ఆయనని శిలివ వేసినప్పుడు ఉమ్ము వేసిండ్రు రకరకాలుగా మన ప్రభువుని ఏం చేసిండ్రు చిత్రహింసలు పెట్టిండ్రు ఆయన ఆయన అవమానన్నంతా నిర్లక్ష్య ఎందుకు మన కేవలం మన ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించిండు ఆయన ఆయన దూతలకి కూడా ఆయన అధికారం ఇవ్వలేదు ఆ యొక్క నూతన రాజ్యం కోసం మనకిచ్చిండు ప్రభు కాబట్టి మన ఆనందం కొరకు ఆయన అవమానాన్ని కూడా ఆయన ఏం చేసిండు వదిలిపెట్టి నిర్లక్ష్యం చేసిండు దాన్ని పట్టించుకోలే తండ్రి ఆయన ఓపికతో ఆయన మరణం ద్వారా మనల్ందరినీ కొనుక్కున్నాడు కాబట్టి ఆయన అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను కాబట్టి ఆ మరణాన్ని కూడా ఆయన ఏం చేసిండు జయించిండు మన తండ్రి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఉన్నాడు కాబట్టి తండ్రి ఆ యొక్క తండ్రి యొక్క పరుగు ఆయన యొక్క కలవరి శిలువలో తండ్రి మరణించి ఆ యొక్క సహించి దాని నుంచి ఆయన మరణాన్ని జయించి తండ్రి కుడిపాశ్రమన కూర్చున్నాడు కాబట్టి ఈ దినం మన ఆయన మాదిరిగా మనకి అదే చెప్తున్నాడు మనకి భారం ఉండాలా ఆయన ఆత్మల భారము మనకి ఓపిక ఉండాలా మనము కూడా విశ్వాసంలో ఆయనను ఉండాలా మనము కూడా ఎన్నో అవమానాలను వాటి అన్నిటిని మనమేం చేయాలా నిర్లక్ష్య పెట్టాలా వాటిని మనం విడిచిపెట్టాలా అని మన తండ్రి ఏం చెప్తున్నాడు ఈ దినం మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనము కూడా ఆ రీతిగా ఉండాలా మన ప్రభువును ఆయనను మాదిరిగా మనము కూడా ఈ లోకంలో జీవించాలని ఈ యొక్క వాక్యం దేవుడి ఈ మధ్యాహ్న కాల మనల్ని హెచ్చరిస్తున్నాడు మీరు మూడో వచనం బ్రదర్ మీరు అలసట పడకయు మీ ప్రాణములకు విసుకగా ఉండునట్లు పాపాత్మలు తనకు వ్యతిరేకము చేసిన తిరస్కారమంతా ఓర్చుకొనినా ఆయనను తలంచుకొనిడి కాబట్టి ఈ దినం మనం ఏమంటా అలసిపోవద్దు విసుక చెందొద్దు ఎన్ని శ్రమలు వచ్చినా ఎంత బాధ వచ్చినా ఎంత దుఃఖం వచ్చినా ఏ రకమైన ఆయన నామంలో మనం వెళుతుంటే మనకి ఇవన్నీ వచ్చినా మనం ఏం చేయొద్దంట ఈ లోకంలో పాపాత్మలంటే ఆయన నామం ఎరగని వాళ్ళు మనకేం చేస్తారు వ్యతిరేకంగా తయారవుతారు నువ్వు వెళ్తుంటే ఆయన చిత్తము నెరవేర్చటకు నువ్వు వెళ్తుంటే వాళ్ళందరూ నీకు అడ్డుగోడలాగా వస్తారు ఎందుకంటే మన ప్రభువు కూడా ఆ యొక్క పరిసయులు సర్దుకయలు కూడా ఆయనకు అడ్డుగా వ్యతిరేకంగానే వచ్చిండ్రు వాళ్ళు కాబట్టి ఈ దినం మన సేవలో కూడా మనకు వ్యతిరేకంగా అందరూ వస్తారు కాబట్టి మనము అలసొద్దు విసకొద్దు తనకు వ్యతిరేకం చేసిన తిరస్కారమంతా ఓచుకున్న ఆయన కాబట్టి మన ప్రభు ఏ రీతికైతే ఆయన సేవలో ఉన్న ప్రతి ఒక్క విధానాల్ని ఆయన సహించిండో ప్రతి వ్యతిరేకతను ఆయన ఏం చేసిండో జయించి కాబట్టి ఈ దినం మనము కూడా తండ్రిలాగానే ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ఆయన చిత్తము నెరవేర్చటకు మనం ఉన్నాం కాబట్టి మనకు వ్యతిరేకమైనవి ఏమొచ్చినా కానీ ఎక్కడ మనం అలిసిపోవద్దు విసుకవద్దు కాబట్టి మనము అలిసిపోయి విసిగిపోయినా మనం దేవుని చిత్తమును నెరవేర్చలేం కాబట్టి మన ప్రభు ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనము చేసే సేవలో ఎన్ని వ్యతిరేక శక్తులు అడ్డొచ్చినా ఎన్ని రకాల అడ్డు అడ్డంకులు మనకి ముందు వచ్చినా కాబట్టి మన తండ్రిని మనల్ని తలుచుకోమంటున్నాడు ఎందుకంటే ఆయన వాటన్నిటిని జయించి మన తండ్రి కాబట్టి ఈ దినం మనము కూడా జయించాలంటే నువ్వు ఆయనను తలుచుకుంటే ఆయన నీ తట్టు ఉంటాడు నీ పక్షంగా ఆయన యుద్ధం చేస్తాడు కాబట్టి ఈ దినం నువ్వేం చేయాలా ఈ యొక్క విధానాలన్నిటిని నువ్వేం చేయాలా తండ్రి తట్టు తిరగాల మీరు నాలుగో వచనం బ్రదర్ మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు కాబట్టి ఈ పాపము అంటే ఆయన యొక్క సేవలో ఇంకా మనము రక్తము కారునంతగా ఇంకా దానిని అంటే మనం ఇంకా ఆయనలాగా ఈ లోకంలో శ్రమలు పడలేదు ఆయన పడిన భారము ఆయన యొక్క సహించిన శిలువ సహించిన విధానము మనం ఇంకా అంతగా చేయలేదు ఎందుకంటే మనం ఇంకా ఆయన నామంలో ఏ మాత్రం ఆయన విధానంలో మనం శ్రమలు పొందలేము కాబట్టి పొందలేదు కాబట్టి మన తండ్రి ఏమంటున్నాడు మరియు నా కుమారుడా ప్రభు చెయు శిక్షను తృణీకరించకము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకము కాబట్టి నా కుమారుడ అంటే ఆయన మనందరికీ తండ్రి ఆయనే కాబట్టి మనమందరము ఆయన బిడ్డలము ఆయన రక్తం ద్వారా ఆయన మరణం ద్వారా మనలందరినీ కొనుక్కున్నాడు ఆ పరలోకమందు మన తండ్రి కాబట్టి ఆయన బిడ్డలం మనకేం చెప్తున్నాడు ప్రభు చేయు శిక్షను తృణీకరించము అంటే ఆయన నిన్ను శిక్షించినప్పుడు దాన్ని నువ్వు తృణీకరించొద్దు ఆయన ఎందుకు శిక్షిస్తాడంటే నువ్వు నశించుకోవడం తండ్రికి ఇష్టం లేదు నువ్వు పాపంలో ఉండడం తండ్రికి ఇష్టం లేదు అందుకే నిన్ను శిక్షిస్తాడు ఆయన ఎందుకు శిక్షిస్తున్నాడు నీ జీవితంలో ఎందుకు ఆ యొక్క అలజడులు పెను తుపానులు నీ జీవితం ఎందుకు అట్లా అయిందంటే నువ్వు తండ్రిని మరిచిపోయినావు తండ్రిని నువ్వు విడిచిపెట్టి నువ్వు లోకాన్ని ప్రేమించి లోక ఆశలతో నువ్వు కానీ నువ్వు నశించిపోవడం తండ్రికి ఇష్టం లేదు కాబట్టి ఈ రోజు మన జీవితంలో ఆయన ఏం చేస్తుండో అలజడి పెట్టిండు ఆయన శిక్షిస్తున్నాడు కబట్టి ఆయన శిక్షించినప్పుడు దాన్ని నువ్వేం చేయొద్దు తృణీకరించొద్దు నువ్వు ఆ శిక్షకి నువ్వు తండ్రి దగ్గరికి రావాలా ఆయన నిన్ను గద్దించినప్పుడు నువ్వు విసుకము తండ్రిని నువ్వు వాక్యం ద్వారా హెచ్చరించినప్పుడు ఆయన నిన్ను ఎన్నోసార్లు వాక్యం ద్వారా నీ యొక్క జీవితాన్ని ఆయన జ్ఞాపకం చేస్తుంటాడు తన వాక్యం ద్వారా కానీ నువ్వేం చేస్తావు విసకొద్దంట ఆయన వాక్యం నిన్ను గద్దించినప్పుడు నువ్వేం చేయాలా ఆయన తట్టు తిరిగితే ఆయన ఏం చేస్తాడు ఆయన ఆత్మను నీ మీద కుమ్మరిస్తాడు ఆయన గద్దించినప్పుడు ఆయన శిక్షించినప్పుడు నువ్వు ఆయన తట్టు తిరగలేదన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు అప్పుడు నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన నువ్వు ఎంత వెతికినా తండ్రి నీకు దొరకడు నువ్వు ఎంత వెతికినా దొరకడు నువ్వు ఎంతగా ఆయనను ప్రార్థించినా నీ మొర ఆయన వినడు ఆయన ఏం చేస్తాడు నవ్వుతాడు మన ప్రభుత్వ తండ్రి ఎందుకంటే నిన్ను ఎన్నోసార్లు శిక్షించినాడు తండ్రి నీ దగ్గరికి ఎన్నోసార్లు గద్దించడానికి వచ్చినా నువ్వు ఎప్పుడు ఆయనని స్వీకరించలేదు నువ్వు ఆయనను విడిచిపెట్టి ఏం చేసినావు నీ జీవితంలో నువ్వు ఈ లోకాల్శలతోనే నువ్వు జీవితం కొనసాగిస్తే నువ్వేం చేస్తావు నశించిపోవడం తండ్రికి ఇష్టం లేదు ఆ రవచం ప్రభు తాను ప్రేమించు వాణిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును కాబట్టి మన ప్రభు ఆయన ప్రేమించు వాళ్ళందరినీ ఆయన శిక్షిస్తాడు ఎందుకు ఆయన ఆ యొక్క సిలువలో ఆయన యొక్క మరణం ధర ఎందుకు కొనుక్కున్నాడు మనం నశించిపోవడం తండ్రికి ఇష్టమా ఏ కుమారుడైనా చెడిపోవడం నిజంగా తండ్రికి ఇష్టం ఉంటుందా ఈ లోకంలో నీ కొడుకు చెడిపోతేనే నువ్వు ఎంతగా తల్లడిల్లిపోతావు నీకు ఎంత బాధ కలుగుతుంది అలాంటి అలాంటిది ఈ యొక్క గుణగానాలు విధానాలు పెట్టినా నీకే అట్లా తండ్రి పెడితే ఆయన ఇంకెంతగా ఉంటది ఆయన ఆయన మన పట్ల ఎంతగా ఆయన తల్లడిల్లిపోతాడు నువ్వు తప్పిపోవడం నువ్వు నశించిపోవడం తండ్రికి ఏ మాత్రం ఇష్టం లేదు అందుకే ఆయన నిన్ను గద్దిస్తుంటాడు ఆయన నిన్ను శిక్షిస్తుంటాడు నీ జీవితంలో బాధలు శ్రమలు కష్టాలు ఎంతో మంది ఇప్పుడు మనం చూస్తే ఈ గొప్ప జను సమూహం ఈ కోవిడ్ ఎంతో మంది పాస్టాల్లో ఎందుకు పడ్డారంటే వాళ్ళందరినీ ఆయన శిక్షిస్తుండు ఆయన శిక్షించి వాళ్ళు ఆయనను మొరపెట్టినప్పుడు ఏం చేసిండు వాళ్ళందరినీ మళ్ళీ జీవం ఇచ్చిండు ఆయన ఆయన వాళ్ళందరినీ మళ్ళీ సజీవ లెక్కలో పెట్టిండు వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇచ్చిండు తండ్రి ఎంతో మంది కోవిడ్తో సఫర్ అయిన వాళ్ళందరూ మళ్ళీ ఎందుకు స్వస్థపడ్డారంటే ఆయన వాళ్ళని శిక్షించండు మళ్ళీ దాని నుంచి వాళ్ళకి విజయం ఇచ్చాడు ఎందుకంటే ఆ బాధ పరిచేది గాయపరిచేది ఆయనే ఆ గాయాన్ని స్వస్థపరిచేది కూడా మన ప్రభువే కాబట్టి నువ్వు ఈ రోజు జ్ఞాపకం చేసుకోవాలా ఎందుకు ఆయన నిన్ను శిక్షించింది నిన్ను గద్దించింది ఎందుకు నువ్వు నశించిపోవడం ఇష్టం లేదు కాబట్టి ఆయన రాజ్యంలో నువ్వు ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు ఆయనతో నువ్వు ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు కాబట్టి ఆయన నీ దగ్గరికి వచ్చి నిన్ను శిక్షిస్తున్నాడు గద్దించినాడు కాబట్టి నువ్వేం చేయదు విసుకొద్దు ఆ బాధలకి శ్రమలకి ఆయన నువ్వేం చేయొద్దు విడిచిపెట్టొద్దు నువ్వు ఆయన ఆయన నిన్ను హెచ్చరించినప్పుడు ఆయన నిన్ను గద్దించినప్పుడు నువ్వేం చేయాలా నీ జీవితాన్ని సరి నీ జీవితాన్ని సరి చేసుకొని నువ్వేం చేయాలా నీ తండ్రి తట్టు నువ్వు తిరగాల కాబట్టి నువ్వు ఆ రీతిగా ఈరోజు మనల్ని ప్రభు హెచ్చరిస్తున్నాడు కాబట్టి ఈ రోజైనా మనలో ఏమైనా బలహీనత ఉంటే ఆయన మనల్ని శిక్షించి గద్దించినప్పుడు మనం ఏం చేయాలా ఆయన తట్టు తిరగాల కాబట్టి మనము జ్ఞాపకం చేసుకోవాలా ఆయన తను ఆరోవచ్చను ప్రభు తను ప్రేమించి వాణిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీకు సంభాషించి ఆయన హెచ్చరికను మరచిత్రి ఆయన హెచ్చరించిండు ఆయన ఎన్ని దినాల నుంచి హెచ్చరిస్తున్నాడు ఎవరైనా ఆయన చెవి పెడుతున్నారా ఆయన వాక్యాన్ని ఎవరన్నా ఆయన ఎన్నిసార్లు నీ దగ్గరకు వచ్చి నీకు వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు ఏనాడన్నా నీ చెవి ఆయన దగ్గర పెట్టి నీ జీవితాన్ని నువ్వు సరిచేసుకున్నావా నువ్వు ఎప్పుడు సరి చేసుకోలే ఎందుకంటే ఆ చెవులతో నువ్వు వింటున్నావు విడిచిపెడుతున్నావు కానీ ఆ యొక్క జీవమైన వాక్యం నీ హృదయంలోకి వెళితే కదా నువ్వు సరి చేసుకోవడానికి ఆ జీవమైన వాక్యం నువ్వు పోకపోతే తండ్రి నీలో ఎలా ఉంటాడు ఆ జీవమైన వాక్యం ఎవరు తండ్రే కదా కాబట్టి ఆయన నీలో ఉండాలని ఇన్నిసార్లు ఆయన వాక్యం ద్వారా నిన్ను హెచ్చరించినప్పుడు నువ్వు చెవులతో వింటున్నావే కానీ దాన్ని ఆ చెవుల్లో నుంచి నీ హృదయంలోకి రాణించట్లేదు ఆ చెవుల నుంచి వింటున్నావు ఆ చెవులతోనే బయటకు ఇంకో చెవు నుంచి బయటకు వేస్తున్నావు కానీ దాన్ని నేను హృదయంలోకి సమృద్ధిగా నువ్వు రాణించట్లేదు నువ్వు స్వీకరించట్లేదు కాబట్టి ఈ దినం ఎంతో దేవుని బిడ్డలు ఇట్లా సఫర్ అవుతున్నారంటే ఆయన వాళ్ళని శిక్షిస్తున్నాడు ఎందుకు వాళ్ళందరూ ఇప్పుడన్నా ఆయన తట్టు తిరుగుతారనే ఆయన గద్దించినప్పుడు వాళ్ళందరూ ఆయన తట్టు తిరుగుతున్నారనే కాబట్టి మనం ఏం చేయాలా ఆయనను గద్దించినప్పుడు మనం విసుకొద్దు ఆయన వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిక చేసినప్పుడు మనం ఏం చేయాలా ఆయనకి లోబడాలా ఆయన వాక్యానికి మనం లోబడితే నువ్వు తండ్రికి లోబడతావు ఎప్పుడైతే నువ్వు లోబడినావో ఆయన నీలో ఉంటాడు నీ హృదయంలో ఉంటాడు కాబట్టి మనం ఆయనకి లోబడాలా ఆయన పట్ల మనం ఏం చేయాలా విధేయత చూపించాలా మన ప్రభు మన తండ్రికి ఏడో వచ్చినాం బ్రదర్ శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు కాబట్టి నేను శిక్షిస్తుంది ఎందుకు నువ్వు నశించిపోకూడదని కాబట్టి నువ్వేం చేయాలా ఆ పరలోకంలో ఉండాలా ఆ ఫలం నీలో ఉండాలా అందుకే ఈ దినం నేను తండ్రి ఏం చేస్తుండడు శిక్షిస్తున్నాడు నీ జీవితంలో సమాధానం లేదు నీ జీవితంలో సంతోషం లేదు నీకు దుఃఖంతో నువ్వు ఉన్నావా ఈరోజు నువ్వెందుకున్నావు అంటే నువ్వు ఏమైనా ఆయన విషయంలో నువ్వు తప్పిపోయినావేమో ఆయన ఆజ్ఞల విషయంలో నువ్వు తప్పిపోయినావేమో కాబట్టి ఈరోజు నువ్వు వాటిని ఫేస్ చేస్తున్నావు ఈ దినమైన నువ్వు తండ్రి తట్టు తిరుగు ఆయన తట్టు తిరిగితే ఆయన విశ్వాసము కర్త దేవుడు ఆయననే కాబట్టి నువ్వు ఆయన వైపు చూచితే నీకు ఈరోజు విడుదల వస్తుంది నీకు విడుదల రావాలంటే ను ఆయన తట్టు తిరగాల నువ్వు ఎప్పుడైతే ఆయన తట్టు తిరుగుతావో అప్పుడు నీకున్న ప్రతి బందకాలన్ని ఆయన విడిపించి నిన్ను కాపాడుతాడు ఆయన నిన్ను కాపాడుకోవడానికే ఆయన ఈ లోకంలో మరణించి మనలందరినీ ఆయన ఆయన మరణం ద్వారా కొనుక్కున్నాడు మనం నశించుకోవడం ఇష్టం లేకనే మనమంతా పరలోకంలో ఆయనతో ఉండాలని తండ్రి ఇష్టపడినాడు కాబట్టి శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు దేవుని కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు తండ్రి శిక్షం కుమారుడెవడు అంటే ఆయన మనల్ని బిడ్డలుగానే చూస్తున్నాడు ఆయన మనల్ని అంతగా ప్రేమించండు మన తండ్రి కాబట్టి తండ్రి శిక్షం కుమారుడు ఎవడు అని క్వశ్చన్ మార్క్ పెడుతున్నాడు కాబట్టి ఈ లోకంలో ఎవడు శిక్షించట్లేదు తండ్రి ఈ లోకంలో మన తల్లిదండ్రులే మనల్ని శిక్షిస్తారు ఒక్కోసారి మనం తప్పు చేస్తే ఈ లోకంలో ఉన్న శిక్షిస్తుంటే నిన్ను ఆయన మరణం ద్వారా ఆయన రక్తం చిందించు కొనుకున్న సొత్తు నువ్వు నువ్వు నశించుకోవడం ఆయనకి ఇష్టం ఉంటుందా అందుకే ఆయన ఏం చేస్తుండడు ఈ దినం నిన్ను శిక్షిస్తున్నాడు నిన్ను శిక్షిస్తున్నాడు నువ్వు ఉన్న దుఃఖంలో బాధల్లో శ్రమల్లో నువ్వు ఉన్నావంటే ఆయన నేను శిక్షిస్తున్నాడు ఎందుకంటే నీ కన్నులు ఇప్పుడైనా ఆయన తట్టు చూస్తాయనే ఆయన చూస్తున్నాడు ఆయన చెయ్యి చాపి నిన్ను పిలుస్తున్నాడు ఇప్పుడైనా నువ్వు సరిచేసుకొని ఆయన వెంబడిస్తావేమో అని ఆ పరలోకం తండ్రి ఆయన చెయ్యి చాపి నిన్ను పిలుస్తున్నాడు కాబట్టి ఈ లోకంలో ఆయన శిక్షింపని తండ్రి ఎవరూ లేరు కాబట్టి ఈ యొక్క బంధాలన్నీ మనకే ఇలా ఉంటే వాటిని సృష్టించిన సృష్టికర్త ఆ తండ్రి ఆ యొక్క బంధాలన్నింటినీ ఆ యొక్క విధానాలన్నింటినీ ఆ యొక్క సృష్టినంతా ఆయన మాటతోనే ఏర్పరిచిన తండ్రి ఆయన కాబట్టి ఆయన మనల్ని శిక్షింపడా ఖచ్చితంగా శిక్షిపిస్తాడు ఎందుకు శిక్షిస్తాడు నువ్వు తప్పిపోయినావు కాబట్టి నువ్వు నశించిపోవడం ఇష్టం లేదు కాబట్టే ప్రభు మనల్ని శిక్షిస్తాడు కాబట్టి మనం ఏం చేయొద్దు ఆయన శిక్షించినప్పుడు మనం తృణీకరించొద్దు ఆయనను గద్దించినప్పుడు ఏం చేయొద్దు మనం విసకొద్దు మనం ఆయన తట్టు తిరగాల తొమ్మిదో వచనం మరియు శరీర సంబంధులైన తం శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షలై ఉండ్రి వారి ఎందు భయభక్తులు కలిగి ఉంటిమి కాబట్టి శరీర సంబంధులు అంటే ఈ లోకంలో ఉన్న మన తల్లిదండ్రులే మనకేమన్నా శిక్షలై ఉండ్రి మనల్ని శిక్షిస్తారు మన బిడ్డ తప్పు చేస్తే తండ్రి కొడతాడు ఆయన ఎందుకు కొడతాడు వాడు తప్పు చేసిండు కాబట్టి ఆ తప్పుడు వల్ల వాడు ఏమవుతాడు నశించిపోతాడు వాడు రాంగ్ రూట్ లో వెళ్ళిపోతాడు కాబట్టి వాడికి అది నష్టమని తండ్రి ఏం చేస్తాడు వాడికి బుద్ధి చెప్తాడు వారి ఎందు భయభక్తులు కలిగి ఉంటావు ఎప్పుడైతే నువ్వు ఈ నేను ఏదైనా తప్పు చేస్తే మా నానేమన్నా కొడతాడేమో నేను ఆయన చెప్పకుండా ఎక్కడికన్నా వెళ్తే మా నాన్న తిడతాడేమో ఇంటికి పోతే నన్ను కొడతాడేమని నువ్వేం చేస్తావో భయభక్తులు కలిగి ఉంటావు అంటే శరీరక సంబంధమైన తండ్రికే తల్లిదండ్రులకే నువ్వు ఇంత భయపడితే నిన్ను నన్ను మనందరినీ గర్భంలో సృష్టించక మునిపే ఏర్పరచుకున్నాడు ఆయన జగత్తు పునాది వేయక మునిపే మనలందరినీ ఏర్పరచుకున్న తండ్రి ఆయన ఆయనకి మనల్ని శిక్షించడా కాబట్టి నువ్వు ఆయనకి నిజంగా భయభక్తులు కలిగి ఈ దినం నువ్వు ఉన్నావా అయన పట్లను ఉన్నావా ఆయన చిత్తమును గైకొని ఆయన ఆజ్ఞ గైకొని ఆయన పట్ల విధేయతతో ఈ దినం నీ యొక్క విధానం ఉందా ఈరోజు నీ విధానం లేకపోతే సరి చేసుకో లేకపోతే ఎందుకంటే ఆయన ఉగ్రత గల కాబట్టి ఆ ఉగ్రతకి మనం తట్టుకోలేం కాబట్టి ఆయన ప్రేమకే మనం కారకులు అవ్వాలి మనం కారకులు అవ్వద్దు వారు ఎందుకు భయభక్తులు కానీ ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతుకువలను కదా కాబట్టి మన ఆత్మలకు తండ్రి ఆయన ఈ శరీరం ఇడిచిపెట్టి మనము కూడా ఆ యొక్క కుడిపాశ్వం ఉన్న తండ్రి కదా మనమందరం వెళ్ళాల్సిన వాళ్ళం మన ఆత్మలకు తండ్రి ఆయన శరీరక సంబంధమైన తల్లిదండ్రులే మనల్ని మనం భయభక్తులు కలిగి వాళ్ళ పట్ల మనం మనల్ని శిక్షిస్తుంటే మన ఆత్మలకు తండ్రి పరలోకం అందున్న ఏసయ్య కాబట్టి ఆయనకి ఇంకా ఎక్కువ లోబడి బ్రతకాల కదా ఈ దినం నువ్వు ఆ రీతిగా బ్రతుకుతున్నావా నువ్వు సరి చేసుకో నీ జీవితాన్ని నువ్వు నిజంగా తండ్రికి భయపడి నువ్వు బ్రతుకుతున్నావా ఎవరికి భయపడుతున్నావు నువ్వు ఈ రోజు లోకంలో ఉన్న వాళ్ళకి నువ్వు ఈరోజు ఎంతో మంది రాజులను మనుషులను వీటి నీటినో ఆశ్రయిస్తున్నారా కానీ నిన్ను తన ప్రాణం పెట్టి కొనుక్కున్నాడు తండ్రి నిన్ను ఎప్పుడు ఆయనతో ఉండాలని ఇష్టపడుతున్న తండ్రి వైపు వస్తున్నావా నువ్వు లోకంలో ఉన్న ఆశలతో లోక సంబంధమైన వాటిలో వెళ్ళిపోతున్నావా నువ్వు దేనికోసం బ్రతుకుతున్నావు ఈ దినం ఈ లోకం కోసం బ్రతుకుతున్నావా తండ్రి కోసం బతుకుతున్నావా తండ్రి చిత్తం కోసం బతుకుతున్నావా కాబట్టి నువ్వు ఆలోచించుకో ఈ దినం నువ్వు జ్ఞాపకం చేసుకో నువ్వు బ్రతుకుతుంది దేనికోసం ఈ లోక భారం కోసం బ్రతుకుతున్నావా తండ్రి భారం కొరకు బతుకుతున్నావా కాబట్టి ఈ దినం నువ్వు ఈ జ్ఞాపకం చేసుకోకపోతే తండ్రి నీ దగ్గరకు వచ్చి హెచ్చరించినప్పుడు ఆయన గద్దించినప్పుడు నువ్వు కానీ వినకపోతే నీ జీవితం కృషించిపోతుంది ఆయన ఉగ్రతకి నువ్వు కొట్టుకొని పోతావు ఆయన నీకు ఎన్నిసార్లు నీ దగ్గరకు వచ్చి హెచ్చరిస్తున్నప్పుడు గద్దిస్తున్నప్పుడు నిన్ను ఎన్నిసార్లు శిక్షించి నిన్ను మరణ ఛాయల కూడా తీసుకెళ్ళి మళ్ళీ నీకేం చేసిండు జీవం ఇచ్చి నిన్ను బ్రతికిస్తున్నాడంటే ఆయన నిన్ను అంతగా ప్రేమించిండు కాబట్టి నువ్వు నశించుకోవడం తండ్రికి ఇష్టం లేదు ఎందుకంటే ఆయన మనల్ని అంతగా ప్రేమించుడు మన ప్రభు నిన్ను నన్ను మనందరినీ ఆయన ఎంతగా ప్రేమించుండు కాబట్టి ఆ ప్రేమ పొందుకోవాలా నువ్వు కాబట్టి ఆయన కోసమే నువ్వు బ్రతకాలా ఆయన భారమును నువ్వు కలిగి ఉండాలా నీ యొక్క విశ్వాసము ఆయన వైపు నువ్వు కొనసాగించాలా కాబట్టి అన్నిటిని నువ్వు సహించాలా అన్నిటి నువ్వు ఓపికతో ఉండి తండ్రి ఏ రైతిగా అయితే దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు నువ్వు అట్టి విధంగా దీర్ఘశాంతము కలిగి ఉండాలా మరియు ప్రస్తుత సమ ప్రస్కృత మందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషముగా కనబడదు కాబట్టి ఇప్పుడున్న సమయమంతా దుఃఖమే ఎందుకంటే ఆయన ఉగ్రత ఉన్నప్పుడు నువ్వు సంతోషంగా దుఃఖంగా నువ్వు నువ్వు ఎందుకంటే లోకంలో ఉన్నావు కాబట్టి ఆ లోక తెగుళ్ళు అవన్నీ నీకు తెచ్చినాయి నువ్వు ఎప్పుడైతే ఆత్మలో తండ్రితో ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు ఆయన ఎందు ఆనందిస్తావు ఈ దినం నువ్వు ఆనందించలేకపోతున్నావే ఈ దినం సంతోషంగా దుఃఖంతో ఎందుకున్నావంటే నువ్వు తండ్రి పిలుపుకు లోబడలేదు నీ పిలుపును నువ్వు మర్చిపోయి ఏం చేసినావు నిర్లక్ష్య పెట్టినావు కాబట్టే నీ దినం ఈ దినం నీ యొక్క విధానం ఎట్లా ఉంది దుఃఖంతో ఉంది నీ జీవితం నీ దుఃఖంతో ఉంది బాధతో ఉంది కాబట్టి ఇప్పుడైనా నీ యొక్క దుఃఖాన్ని పోగొట్టే తండ్రి నిన్ను పిలుస్తున్నాడు ఆయన తట్టు తిరగాలని ఆయన నిన్ను ప్రేమించిండు కాబట్టే ఈ రోజు నీకు జ్ఞాపకం చేస్తుండు తండ్రి ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమించిండు నువ్వు నశించిపోవడం తండ్రికి విష్టం లేదు కానీ సంతోషకరంగా కనబడదు అయిన నువ్వు దాని ఎందు అభ్యాసము కలిగిన వారికి అది నీతిను సమాధానకరమైన ఫలమునిచ్చును కాబట్టి కాబట్టి నీతికి సమాధానకర ఫలమునిచ్చును కాబట్టి నువ్వు దుఃఖంలో ఉన్నా శ్రమంలో ఉన్నా ఏదున్నా నువ్వు తండ్రి వైపు తిరిగితే నీకు సమాధానం దొరుకుతుంది నీకు ఈ లోకంలో ఎక్కడ నీకు సమాధానం రాదు ఈ లోకంలో నీకు ఎక్కడ స్వస్థత రాదు నువ్వు ఎక్కడున్నా నువ్వు రక్షణ నువ్వు రక్షణ నీకు ఉండదు కేవలం ప్రభు తండ్రి దగ్గరనే నీకు ఉంటది ఆయన రెక్కల నీడలో నువ్వు ఉంటే ఆ మహోన్నతుడి చాటున ను సర్వశక్తిగల దేవుడి చాటున నువ్వు నివసిస్తే గాని నీకు రక్షణ ఉండదు నువ్వు ఆయనను విడిచిపెట్టి నువ్వు లోకాన్ని వెంబడించినావు ఇంకా భయంకరమైన దినాలు రాకపో ఇంకా భయంకరమైన తెగులు శ్రమలు రాబోతున్నాయి వాటి అన్నిటి నుంచి నువ్వు ఎలా తాళాలంటే నువ్వు తండ్రి దగ్గరకు రావాలా తప్పిపోయిన కుమారుడు లోక ఆశలతో వెళ్ళి వాటన్నిటిని చూసి తను తన తండ్రి ప్రేమను జ్ఞాపకం చేసుకొని తిరిగి తండ్రి దగ్గరకు వచ్చిండు తండ్రి ఏం చేసిండు సంతోషించిండు బిందు చేసిండు తన బిడ్ల పట్ల ఈ దినం నువ్వు కూడా తప్పిపోయిన కుమారుడి వల్లే ఉంటే తండ్రి నీ వచ్చిండు నిన్ను పిలుస్తుండు ఆయన దగ్గరికి నువ్వు రా ఈ క్షణమైనా నువ్వు సంపూర్ణంగా పరిపూర్ణంగా నువ్వు లోకాన్ని విడిచిపెట్టి ఆయన నువ్వు ఆయన తట్టు నువ్వు తిరగపోతే నువ్వు ఇంకా ఆ లోక సంబంధమైన వాటిలో నువ్వు కొట్టుకుపోతుంది నీ జీవితం నీకు ఇది ఇచ్చినా తండ్రి చివరి అవకాశం కాబట్టి ఈ అవకాశాన్ని మనం అంతా వినియోగించుకోవాలా కాబట్టి పన్నెండో వచ్చిన బ్రదర్ కాబట్టి సడలిన చేతులను సడలిన మోకాలను బలపరచుడి కాబట్టి సడలిన చేతులంటే ఒకప్పుడు సేవ చేసిండ్రు వాళ్ళు ఒకప్పుడు మోకాలు చేసిండ్రు మోకాలు దండేసి ప్రార్థన జీవితం అంటే ఒకప్పుడు వాళ్ళ తండ్రికి ఉన్నారు ఇప్పుడు వాళ్ళు లేరు కాబట్టి నువ్వేం చేయాలా వాళ్ళని బలపరచాలా అది తండ్రి భారమును నువ్వు కలిగి ఉండడం ఎవరైతే ప్రార్థనలో తగ్గిపోయినారో ఎవరైతే తండ్రిని విడిచిపెట్టినారో ఎవరైతే ఆయన విధానంలో లేరో వాళ్ళందరికీ నువ్వేం చేయాలా బలపరచాలా ఆయన వాక్యాన్ని నువ్వేం చేయాలా ఆ జీవమైన వాక్యము నువ్వు వాళ్ళకే ప్రకటించాలా మరియు కుంటికాలు బెనుక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకొని కాబట్టి ఈ రోజు నీ కాలు కుంటికాలు బెనుక కంటే ఉన్నాడు ఎట్లా స్ట్రాంగ్ నడుస్తాడా నడవలేడు ఎందుకంటే పడిపోతా ఉంటాడు మళ్ళీ లేస్తాడు ట్రై చేస్తా అదే నువ్వు మంచిగా ఉన్నవాడైతే తకటగా నడిచిపోతాడు కాబట్టి ఈ రోజు దేవుని పట్ల నీ జీవితం ఎట్లా ఉంది కుంటికాలు వలె ఉందా ఉంటే దాన్ని నువ్వు బాగు చేసుకో దాన్ని నువ్వేం చేయాలా సరళం చేసుకో ఆ కుంటికాల నుంచి తండ్రిని అడిగి దాని నుంచి నువ్వు స్వస్థత పొంది నువ్వు నడువు నువ్వు నడవకుండా కుంటికాలు వలె ఉంటే నువ్వు అక్కడే ఉండిపోతావు కాబట్టి మార్గం సరళం చేసుకో అందరితో సమాధానము పరిశుద్ధతాయు కలిగి ప్రయత్నించండి కాబట్టి మనం అందరితో సమాధానంగా ఉండాలా సహోదరుల పట్ల అందరితో వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు ఎంతటి వారైనా కానీ వాళ్ళు నిన్ను ఎంతగా బాధించినా నిన్ను ఎంతగా బాధ పెట్టిన వాళ్ళు నీ శత్రువులైనా కానీ ఎవరైనా కానీ నువ్వేం చేయాలా వాళ్ళందరితో సమాధానం కలిగి ఉండాలా వాళ్ళతో నువ్వేం చేయాలా పరిశుద్ధత కలిగి ఉండాలా వాళ్ళ పట్ల నీ హృదయంలో ఎలాంటి ద్వేషము కోపము అసూయ ఇవన్నీ ఉంటే నువ్వు పరిశుద్ధంగా ఉండలేవు కాబట్టి నువ్వేం చేయాలా వాళ్ళతో సమాధానంగా ఉండి నువ్వేం చేయాలా పరిశుద్ధత కలిగి నువ్వు ప్రయత్నించాలా పరిశుద్ధత లేకుండా ఎవడు నువ్వు ప్రభువుని కాబట్టి ఈ దినం నీకు జ్ఞాపకం చేస్తున్నాడు తండ్రి నువ్వు పరిశుద్ధంగా లేకపోతే నువ్వు ఎప్పటికీ తండ్రిని చూడలేవు నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే నువ్వు తండ్రిని చూడగలుగుతావు కాబట్టి నువ్వు పరిశుద్ధంగా ఉండాలంటే నువ్వు ఆయన సత్యంలో ఉండాలా ఆయన జీవమైన వాక్యం నీ హృదయంలో ఉండాలా నువ్వు ఎల్లప్పుడూ ఆయనతోనే ఉండాలా కాబట్టి నువ్వు అందరితో సమాధానంగా ఉండాలా అందరి పట్ల కనికరం ను చూపించాలా అందరిని నువ్వేం చేయాలా ను తండ్రి ప్రేమ అందరికీ చూపించాలా నువ్వు ఏ రీతిగా అయితే పరిశుద్ధంగా ఉంటావో అప్పుడు నువ్వేం చేస్తావు తండ్రిని చూస్తావు ఒకవేళ నువ్వు చూడలేకపోతున్నావంటే నువ్వు పరిశుద్ధత లేకుండా ఉన్నట్టే కాబట్టి నువ్వు ఈ లోకంలో ఉంటే నువ్వు పరిశుద్ధుడిగా ఉండలేవు నువ్వు పైన ఉంటే నువ్వు పరిశుద్ధంగా ఉండగలుగుతావు ఎందుకంటే మన తండ్రి పైననే ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయాలా వెతకాల పైన వెతికితేనే తండ్రి విధానాలు నీకు లోకాన్ని వెతికితే లోక ఆశలు కనిపిస్తాయి లోక సంబంధమైన గుణగాణాలు కనిపిస్తాయి లోక మాలిన్యం నీకు కాబట్టి నీ నేత్రాలు ఎప్పుడు తండ్రినే వెతకాలా ఆయన వెతికితే నీకు ఖచ్చితంగా కనబడతాడు తండ్రి ఆయన నువ్వు అడిగితే ఖచ్చితంగా ఆయన నీ ఉంటాడు కాబట్టి నువ్వు అడగాల ఈ రోజు మన జీవితం దేనికి వెతుకుతున్నామా దేనిని అడుగుతున్నామా ఏటి గురించి మనం ఆయనకు మొర లోక సంబంధమైన వాటి కోసం మనం మొరపెడుతున్నామా లేదా తండ్రి చిత్తము తండ్రి భారం కొరకు మనం మొరపెడుతున్నామా మనం ఈ దినం జ్ఞాపకం చేసుకోవాలా నువ్వు పరిశుద్ధంగా ఉండలేకపోతే నువ్వు ఎన్నటికీ ప్రభువుని చూడలేవు ఆరో అధ్యాయం బ్రదర్ ఎబ్రియల్ రాసిన పత్రిక ఆరో అధ్యాయంలో నాలుగో వచనము ఎబ్రియల్ రాసిన ఆరో అధ్యాయము నాలుగో వచనం చదువుతున్నాను బ్రదర్ ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యువ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత వారు కాబట్టి ఒకసారి వెలిగింపబడి ఎప్పుడైతే నువ్వు ఆయనని ఆయన నామంలో నువ్వు రక్షణ పొంది నువ్వు తండ్రిగా ఆయనని స్వీకరించి నీ జీవితం సమర్పించుకున్నావో అప్పుడు నువ్వు వెలిగినావు అంత నీ జీవితం ఏముంది పాపపు బంధకాల్లో నీ జీవితం ఏముంది చీకటిలో ఉంది ఎప్పుడైతే నువ్వు తండ్రిగా స్వీకరించి నీ పాపాలు విడిపించి ఆయన నామంలో నువ్వు రక్షణ పొందినావో నీ జీవితము వెలిగింపబడింది కాబట్టి నువ్వు వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి ఎప్పుడైతే నువ్వు వెలిగించబడ్డప్పుడు ఆయన యొక్క పరలోకపు సంబంధమైన వరం అంటే ఆయన పరిశుద్ధాత్మను నువ్వు పొందుకున్నావు ఆయన పరిశుద్ధాత్మను పొందుకొని దాన్ని ఏం చేసినావు నువ్వు రుచి చూసినావు ఆయన పరిశుద్ధాత్మ పొందుకొని ఆయన వెలిగింపబడితే నీ జీవితము నీ లైఫ్ ఎట్లా మారిందో అదంతా ఏం చేశావు నువ్వు రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై కాబట్టి తండ్రిలో నువ్వు పాలిన వారివై అంటే ఆయన అడుగు జాడలను ఉండిన వాడవై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును కాబట్టి తండ్రి దివ్యవాక్యమును రాబోవు సంఘ యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత అంటే అంటే ఒకప్పుడు నువ్వేం చేసినావు దేవుళ్ళు వెలిగించబడినప్పుడు ఆయన పరిశుద్ధాత్మలను పాలివారైనప్పుడు నువ్వేం చేసినావు ఆయన వాక్యములు నువ్వు అనుభవించినావు అంటే ఆయన మనకి అమూల్యమైన అత్యధికమైన వాగ్దానాలన్నిటి నువ్వు పట్టుకున్నావు వాటి అన్నిటి గురించి నువ్వు మొరపెట్టినావు నీ జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా పడింది నువ్వు ఎక్కడో కింద స్థితిలో ఉంటే తండ్రి నిన్ను తీసుకొచ్చి ఉన్నత స్థితిలో పెట్టిండు నువ్వు ఆయన ప్రేమని రుచి చూసినావు నీకున్న బంధకాలన్నిటి నుంచి ఆయన విడిపించిండు వాటి అన్నిటి నుంచి నిన్ను కాపాడిండు వాటన్నిటి నువ్వు రుచి చూసి తర్వాత ఏంటంట తప్పిపోయిన వారై ఇవన్నీ నువ్వు రుచి చూసి ఏం చేసినావంట వాటి అన్నిటి నుంచి నువ్వు తప్పిపోయి తమ విషయములో దేవుని కుమారుని మరలా శిల్వ వేయొచ్చు తోడు ఎంత బాధగా ఉందో ఒకప్పుడు అంటే తండ్రి మనందరి కోసము ఆయన కలవరశీలులో మన కోసం మరణించిండు మనకి రక్షణ ఇచ్చిండు మనలందరికీ ఆయన తన ప్రాణం పెట్టి కొనుక్కొని మనందరికీ ఆయన యొక్క పరలోక రాజ్యంలో ఉండడానికి ఏం చేసిండు మనకి అవకాశం ఇచ్చిండు తండ్రి కానీ నువ్వేం చేస్తున్నావు మళ్ళీ నీ యొక్క పాపపు జీవితంలోకి వెళ్ళి ఆయనను రుచి చూసి ఆయన ఆయన వాక్యాలు నువ్వు చూసి ఆయనలో నువ్వు ఆశీర్వదింపబడి నువ్వు గొప్పవాడివై ఈ రోజు ఆయనను విడిచిపెడితే నువ్వు ఈ దినము నువ్వు తండ్రిని మరలా శిల్వ నువ్వు జ్ఞాపకం చేసుకో నువ్వు తండ్రిని సిలువ వేస్తున్నావు అంటే ఆయన సిలువకి నువ్వేం చేస్తున్నావు అర్థం లేకుండా చేస్తున్నావు ఆయన మరణానికి నువ్వు నశించిపోతే ఆయన ఎందుకు వచ్చిండి ఈ లోకంలో మన ప్రభు మన తండ్రి మన కోసమే కదా మనమంతా నశించిపోకూడదు పాపపు జీవితంలో అయిన మనల్ని మనం పరలోకంలో ఉండాలని మనతో ఆయనతో మనం ఉండాలని ఆయన మన ఆ పరలోకాన్ని ఆ పరమును విడిచి లోకముకి దీనుడై వచ్చి మన ఆయన ఎన్నో శ్రమలను అన్నిటినీ జయించి తండ్రి ఎంతగా ప్రేమించండు మనల్ని ఆయన మనల్ని ఎంతగా ప్రేమించండు నువ్వేం చేస్తున్నావు మళ్ళీ తిరిగి సిలువ వేస్తున్నావు తండ్రిని అంటే ఆయనని ఏం చేస్తున్నావు నువ్వు ఆ శిలువకి ఆయన మరణానికి నువ్వు అర్థం లేకుండా చేస్తున్నావు ఎందుకు ఒకప్పుడు నువ్వు వెలిగించబడ్డావు ఒకప్పుడు ఆయన పరిశుద్ధాత్మను నువ్వు పాలివాడై ఆయన రుచిని నువ్వు చూసి నువ్వు మళ్ళీ తిరిగి తప్పిపోతే నువ్వు మళ్ళీ తరల తండ్రిని నువ్వేం చేస్తున్నావంట సిలువ వేస్తున్నావు కాబట్టి మనము ఆయన చిత్తమును నెరవేర్చటకే మనం ఉన్నాము ఆయన భారమును మొయటకే మనం ఉన్నాము ఆయనని సంతోష మనం ఉన్నాం కానీ ఆయనని దుఃఖ మనం ఎవరం లేము ఎందుకంటే ఆయన సంతోషిస్తాడు తండ్రి కుమారుడు గొప్పవాడైతే తండ్రికి సంతోషం అదే కుమారుడు తప్పిపోతే కుమారుడు సరిగా లేకపోతే తండ్రి సంతోషంగా ఉంటాడా ఈ లోకంలో నువ్వు సరిగా ఉండి మంచగా ఉంటే నీ తండ్రి నిన్ను ఎంతగా ఎంత సంతోషపడతాడు నా కుట్ నా కొడుకు ఎంత ప్రయోజకుడు అయ్యండు నా కొడుకు అని తండ్రి ఎంత గర్వంతో ఉంటాడు తండ్రి ఎంతమందికి చెప్పుకుంటాడు ఈ లోకంలో తండ్రి అదే కుమారుడు తప్పిపోతే ఆ తండ్రి సరిగా అన్నం తినగలడా ఎందుకు ఉండలేడు నువ్వు తప్పిపోతే ఆ తండ్రికి ఎంతగానో బాధ కాబట్టి మనమంతా కూడా ఆయన బిడ్డలము మనమంతా ఎవరో ఆయన కుమారులము కాబట్టి మనం తప్పిపోతే తండ్రి సంతోషంగా ఉంటాడా ఆయన దుఃఖపడుతున్నాడు ఆయన ఆత్మ గోషిస్తుంది ఈ లోకంలో ఎంతో మంది ఆయన ఇన్ని సార్లు వచ్చి హెచ్చరించినప్పుడు ఆయన ఇన్నిసార్లు శిక్షించి గద్దించినప్పుడు కూడా ఎవరు ఆయన తట్టు తిరగకపోతే ఆయనకి దుఃఖం కలుగుతుంది ఆయన బాధపడుతున్నాడు ఆయన శిలువకి మనం ఏం చేస్తున్నామంట అర్థం లేకుండా చేస్తున్న మరలా తండ్రిని మనం సిలువలో పెడుతున్నాం మన పాపిష్టి అలవాట్ల వలన మన పాపిష్టి క్రియల వలన మన పాపిష్టి తలంపుల వలన మన లోక సంబంధమైన విధానాల వలన నిన్ను ఆయన అమూల్యమైన అత్యధికమైన వాగ్దానాలు ఇచ్చి నిన్ను ఆ దూతల ఎక్కువగా నిన్ను ప్రేమిస్తే నువ్వేం చేస్తున్నావు ఈ దినము నువ్వు తండ్రిని మరలా శిలువ వేస్తున్నావు బాహోటముగా ఆయనను అవమానపరుచున్నారు కాబట్టి బాహాటం కంటే ఎలాంటి లేకుండా ఫ్రాంక్ గా చెప్పడం అనమాట మొహాన్నే చెప్తారంటారు కదా అట్లానే నువ్వేం చేస్తున్నావు ఆయన నువ్వేం చేస్తున్నావంట అవమానపరుస్తున్నావు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము కాబట్టి మారు మనసు పొంది ఒకప్పుడు నువ్వు ఎన్ని మారు మనసు పొంది అన్ని రుచి చూసి నువ్వేం చేసి మళ్ళీ నువ్వు తప్పిపోయి తండ్రి నువ్వు సిలువ వేస్తే అట్లాంటి వాళ్ళని అంట నూతన పరచడం అంటే ఆయన యొక్క విధానంలోకి ఆయన యొక్క లోకంలోకి నువ్వు రావడం నీకు అసాధ్యము కానీ ఈ దినము తండ్రి నిన్ను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన రాజ్యంలో నువ్వు ఉండాలని కాబట్టి ఇప్పుడైనా ఆయన గద్దించినప్పుడు ఆయనని ఎద్దకు వచ్చి నిన్ను పిలిచినప్పుడు ఆయన చేయి చాచి నిన్ను పెట్టినప్పుడు నువ్వేం చేయాలా నువ్వు ఆయన తట్టు తిరగాల ఎట్లనగా భూమి తన మీదకు తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడినో వారికి అనుకూలమైన పైర్లను ఫలించుచూ దేవుని ఆశీర్వాదము ఆశీర్వచనము పొందును భూమి తన మీద తరుచుగా కురియు వర్షము అంటే ఆ ఆకాశము వర్షం పడితే భూమి ఏం చేస్తుంది దాన్ని ఏం చేస్తుంది తాగుతుంది భూమంతా ఆ యొక్క వర్షాన్ని నీటిని ఏం చేస్తుంది త్రాగి ఆ నీటిలో నింపుకుంటది ఎవరి కొరకు వ్యవసాయం వారికి అనుకూలమైన ఫైలులను పలించు దేవుని ఆశీర్వచనము పొందును కాబట్టి ఎవరి కోసము అంటే అంటే రైతులకు ఏదైనా అవసరం అయితే అక్కడ బోరేస్తే నీలు వస్తుంది మనకి ఏదన్నా అవసరం అయితే కాబట్టి ఆ వర్షము భూమి తాగి అది అందరికీ ఉపయోగపడుతుంది భూమి అందరికీ ఒత్తిడిపడుతుంది అయితే ఎనిమిదో వచ్చిన అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికి రాదని విసర్జించబడి శాపము పొందిన తగును కాబట్టి నువ్వు ఈ జీవితం ఈరోజు నీది ముండ్ల తిప్పల వలే ఉందా లేదా గచ్చ తీగల వలె ఉంటే నువ్వు సరిచేసుకో నువ్వు ఏ రీతిగా ఉండాలా ఆ విత్తువాడు ఉపమానంలో ఆ యొక్క విత్తనం మంచినీల మీద పడింది రాళ్ల మీద పడినట్టు ఈరోజు ఆయన యొక్క కడవరి వర్షము నీ మీద పడుతుంటే నువ్వేంటి గచ్చ తీగల వల్లే ముళ్ళ తీపల వల్లే పెరిగినీడాలా అది ఏంటంట విసర్జించబడతది కాబట్టి దాన్ని ఏం చేస్తాడు తండ్రి ఆ ఏదైతే ఆ మొలిచిందో దాన్ని ఏం చేస్తాడు కత్తి పట్టుకొని కోసేస్తాడు కోసేసి ఏం చేస్తాడు తుదికి దాన్ని కాల్ వేస్తాడు కాబట్టి నువ్వు ఆయనలో అంటు పడకపోతే నిన్నేం చేస్తాడు ఆయన కోసేస్తాడు ఇప్పుడు మనం ఒక వ్యవసాయం చేశారు రైతు అన్ని ఆ మొక్కల్లో పనికిరాని మొక్కలు అందరినీ వాళ్ళు ఏం చేస్తారు అది కలుపు తీయడం అంటారు కదా మన కొడవలు కోసి కలుపు పనికిరాని మొక్కలని ఈ దినం నువ్వు పనికి మొక్కగా ఉన్నావా పనికిరాని మొక్కగా ఉన్నావా నువ్వు పనికి మొక్కగా లేగమనుకో ఆయన నిన్నేం చేస్తాడంట ఆ యొక్క కడవలు పెట్టి కోసి చేస్తాడు కాల్చి కాబట్టి కాల్చి ఆయన ఉగ్రత నీ మీద పడుతుంది ఆయన దయించు అగ్ని ఉన్నాడు మన ప్రభు కాబట్టి ఆయన యొక్క అగ్ని మే పడితే నువ్వేమైపోతావు కాల్చి వేయబడపోతావు కాబట్టి నువ్వు జ్ఞాపకం చేసుకోమని తండ్రి మనకి చెప్తున్నాడు ఒక్క వచనం చెప్పేసి క్లోజ్ చేస్తాను బ్రదర్ ఎబ్రిల్ రాసిన పత్రిక రెండో వచనంలో ఐదో వచనం వచ్చి మనము మాట్లాడుచున్న ఆ రాబో లోకము ఆయన దూతలకు లోబరచలేదు కాబట్టి ఆ పరలోకంలో ఆయన దూతలకు కూడా మనకి ఆయన దూతలకు కూడా ఆ లోకంలో ఆయన ఏం చేశాడు ఆయనకి ఇవ్వలేదు కేవలం నిన్ను నన్ను మనందరికీ ఇచ్చిండు తండ్రి ఎందుకు మనల్ని ప్రేమించిండు కాబట్టి ఆయనక జీవము మనలో పెట్టిండు కాబట్టి ఆయన పోలిక వలే మనల్ని ఏం చేసిండు నిర్మించుకున్నాడు తండ్రి కాబట్టి నువ్వు ప్రేమించినవు కాబట్టి ప్రేమించిన వాడికే కదా తండ్రి ఎవరి మీద ప్రేమ ఉంటే వాళ్ళకి ఏం చేస్తాడు అన్ని తీసిస్తాడు ఇప్పుడు ఈ లోకంలో తండ్రి ఏం చేస్తాడు బిడ్డల పట్ల వాడు అడిగింది ప్రతిదీ ఇస్తుంటాడు వాడికి భవిష్యత్తుకి కావాల్సిన అన్ని సమకూరుస్తుంటాడు అట్లనే ఆయన దూతల మనల్ని ప్రేమించిండు మన తండ్రి కాబట్టి ఆ లోకం మనకిచ్చిండు కాబట్టి నువ్వు అది పొందుకుంటావా నువ్వు అగ్నిలో కాల్చివేయబడేలాగా నువ్వు తయారవుతావా కాబట్టి నీ జీవితం ఈరోజు ఏ రీతిగా నువ్వు తీర్మానించుకుంటున్నావు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా అయితే ఒకడు ఒక చోట ఇలాగున్నా దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు నువ్వు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు కాబట్టి మనం ఏ పాటి వాళ్ళం చెప్పు మనం మనం ఎంతటి వాళ్ళం ఆయన ప్రేమ మనలో ఉంది ఆయన పోలిక వల్ల మనల్ని నిర్మించి మనకి ఇంత శక్తి తండ్రి ఎందుకు మనం ఎంత తక్కువ వాళ్ళని కూడా ఆయన ఏం చేసిండు ఆయన ప్రేమిచ్చండు కాబట్టి దూతలు ఏం చెప్తున్నారు మనుషులు వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు వాళ్ళకి యాక్ లోకాన్ని ఇచ్చిన ఒక సాక్ష్యం చెప్తున్నారంట నీవు దేవదూతల కంటే వాని తక్కువగానే చేసి ఆయన దూతల కన్నా చాలా తక్కువగానే చేసిండంట మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసి అంటే ఆయన మహిమతో మనకేం చేసిండు కిరీటం ఇచ్చండు మనందరికీ ఆయన కిరీటం ఇచ్చిండు ఆయన ఇచ్చిన కిరీటం పెట్టుకున్న లోక సంబంధమైన అహంతో గర్వంతో నీ యొక్క విధానాలని నిన్నొక్క చూసుకునే అహంతో నువ్వు పెట్టుకున్న ఆ కిరీటం ఆయన ఇచ్చిన కిరీటం నువ్వు పెట్టుకుంటే ఆయన రాజ్యంలో ఉంటావు నువ్వు పెట్టుకున్న కిరీటంతో నువ్వు ఉంటే ఆ కిరీటం ఊడబోతుంది కాబట్టి ఆయన కిరీటమును మనం ధరించుకోవాలా నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించువి కాబట్టి ఆయన చేతి పనులు అంటే ఆయన బారం మనకిచ్చండు అధికారం మనకిచ్చి పాదముల కింద సమస్తమును ఉంచితివి కాబట్టి ఆయన ఈ లోకంలో అన్నిటి మీద తన శిష్యులకు అధికారం ఇచ్చిండు తండ్రి ఈ దినం మనకి అధికారం ఇచ్చండు కానీ ఆ అధికారాన్ని నువ్వు పొందుకోలేవు అంటే ఈ యొక్క వాక్యములు నువ్వేం చేస్తున్నావు ఒక కథలాగా వింటున్నావు పోతున్నావు కానీ అందులో జీవాన్ని నువ్వు చూడట్లేదు నువ్వు చదివితే అందులో ప్రతి దాంట్లో తండ్రి జీవం ఉంది ఆ జీవం నీలో ఉంటే నువ్వు కూడా ఆ యొక్క వాళ్ళు ఏ రీతిగా అయితే చేసిండ్రో నువ్వు కూడా ఈ దినం చేయగలుగుతావు నువ్వు ప్రార్థిస్తే గొప్ప కార్యం జరుగుతుంది నువ్వు ప్రార్థిస్తే మరణించిన కూడా తిరిగి లేస్తాడు నువ్వు ప్రార్థిస్తే ఎంతటి బంధకాల్లో చిక్కుకున్నవాడైనా కానీ వాడు ఆ బంధకాల నుంచి విడుదల పొందుతాడు ఎందుకంటే ఆయన సమస్తమైన రోగముల మీద దయ్యముల మీద లోక శక్తులన్నిటి మీద నీకు అధికారం ఇచ్చిండు తండ్రి కానీ నువ్వు ఆ అధికారం నువ్వు పొందుకున్నావా నువ్వు అధికారం పొందుకున్నావా నువ్వు పొందుకోవాలంటే నువ్వేం చేయాలా ఆయనలో నువ్వు ఉండాలా ఆయన తట్టు నువ్వు ఉండాలా ఆయన భారం కలిగి ఉంటేనే ఆ అధికారం నీకుంటది నువ్వు లోక భారంతో కలిగి ఉంటే ఆ అధికారం నీకు ఉండదు కాబట్టి తండ్రి మన కోసము ఆయనని మరలా సిలువ వేస్తుండ్రంట ఆయన ఒకప్పుడు ఆయన ప్రేమ రుచి చూసి తప్పిపోయి ఆయనని మరలా సిలువ వేస్తున్నారు కాబట్టి మనము తండ్రిని ఏం చేయాలా ఆనంద పెట్టేవారిగా ఉండాలా తండ్రిని బాధ పెట్టేవారిగా మనం ఉండొద్దు కాబట్టి ఆయన ఉగ్రత మన మీద రాకుండా మనం ఏం చేయాలా ఆయన తట్టు తిరగాల ఒక్క వచనం చెప్పేసి క్లోజ్ చేస్తున్నాను బ్రదర్ నోహావు పత్రిక పాత నిబంధనలో నాహూము నాహూము పత్రిక ఒకటో అధ్యాయములో యహోవా మూడో వచ్చను బ్రదర్ నాహూము ఒకటో అధ్యాయము మూడో వచ్చము యహోవా దీర్ఘశాంతుడు మహాబలము ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు యహోవా తుఫానులోను సుడిగల్లోనూ వచ్చువాడు మేఘములు ఆయన పాదము ఆ పాద కాబట్టి మన ప్రభు దీర్ఘశాంతుడు మహాబలము ఆయన శాంతం ఆయన ఎందుకు రెండో రాకడ ఆయన ఆలస్యం అవుతుందంటే నువ్వు నేను మనందరం నశించి పోడం ఉండడం ఇష్టం లేకనే ఆయన ఏం చేసిండు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు ఆయన మహాబలం గలవాడు ఆయన ఒక్క మాటతోనే ఈ లోకము ఈ సృష్టి ఏర్పడిందంటే ఆయన అంత బలం కాబట్టి ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు కాబట్టి తప్పు చేసిన ఆయన నిర్దోషులుగా ఎప్పుడు ఎంచడు ఎందుకంటే ఆయన న్యాయాధిపతి నువ్వు నేను ఏమైనా మనము మనము సరి చేసుకుంటాం ఒకసారి మనలో తప్పున్నా కానీ మనం ఏం చేస్తాము మనవాడని మనం దాన్ని కవర్ చేసుకుంటాం కానీ ఆయన చెయ్యడు ఆయన ఎప్పుడు దోషులను నిర్దోషులుగా ఎంచడు నువ్వు ఎంతటి వాడివైనా ఆయన యొక్క విధానంలో నువ్వు ఎంతగా ఉన్నా కానీ నువ్వు దోషువైతే ఆయన నిన్ను నిర్దోషులుగా ఎంచడు యహో తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు ఆయన రాదలుచుకుంటే నీ జీవితము ఈరోజు తుఫాను అలజడులు నీ జీవితంలో ఉందంటే తండ్రి వచ్చిండు నిన్ను శిక్షించడానికి తుఫాను నీ జీవితంలో పెట్టిండు ఆయన సుడిగాలులు అలజడులు రేపిండు ఆ రోజు నోహ యోనా తన చెప్పిన విధానం చొప్పున వెళ్ళకపోతే యోనా జీవితం ఏమైంది ఆయన సుడిగాలిని రప్పించలేదా ఈ దినం నిన్ను కూడా నువ్వు తప్పిపోయినవేమో అందుకే నీ జీవితం ఈ రోజు దుఃఖంలో ఉంది ఈ రోజు నువ్వు బాధలో ఉన్నావు ఎందుకంటే నువ్వు ఆయన విధానంలో ఆయన మాట వినకుండా నువ్వు తప్పిపోయి వెతుకుతున్నావు కాబట్టి నీ జీవితం ఈ రోజు దుఃఖంలో ఉంది కాబట్టి ఆయన నిన్ను గద్దించినప్పుడు ఆయన తట్టు తిరగాల మేఘములు ఆయనకు పాదదులముగా ఉన్నాయి అయిలో వచ్చిన బ్రదర్ నాహూము పత్రిక ఓటో అధ్యయనం ఏదో వచ్చినము ఆయనకు భయపడి పర్వతములు కంపించును చూడండి ఆయన ఉగ్రతకి ఏందంట పర్వతములంట కంపించును అవి ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయి పర్వతాలు అవి వాటిని కింద కోల్చడం ఎవరికీ అసాధ్యం అవి కూడా ఏమవుతాయంట ఆయన ఆయనకి భయపడి ఉనుకుతాయంట అంటే కంపిస్తాయి కొండలు కూడా కరిగిపోవును కాబట్టి కొండలంట మనం కొండల్ని మనం కరిగించగలమా ఎంత పెద్ద పెద్ద కొండలు ఉంటాయి వాటిని మనం కరిగించగలమా కానీ ఆయనకి భయపడి కొండలు కూడా కరిగిపోతాయంట ఆయన ఉగ్రత ఎంతగా ఉందంటే కండలు కరిగిపోయిను ఆయన ఎదుట భూమి కూడా కంపించును కాబట్టి ఇవన్నీ ఆయన ఏర్పరిచినయమే కదా కాబట్టి వాటన్నిటి మీద అధికారం ఆయనకే ఉంది ఆయన ఒక మాటతోనే ఈ పర్వతాలు కానీ ఈ భూమి కానీ ఆ కొండలు కానీ మనము కానీ ఇవన్నీ ఎవరు ఆయన ఒక మాటతోనే నిర్మించండి మన ఇటన్నిటిని ఆయన ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త మన ప్రభు వీటన్నిటిని ఏర్పరిచినప్పుడు వాటిని ఎట్లా పడగొట్టాలో తండ్రికి తెలియదా వాటిని ఆయన ఇప్పుడు ఆయన వీటిని ఏర్పరిచిన ఆయనకి వాటిని ఎలా తీసివేయాలా కూడా ఆయనకు తెలుసు కాబట్టి ఆరో వచనం చూ లోకమును అందరి నివాసులందరూ వణుకుతురు కాబట్టి లోకమే ఆయన ఉగ్రతకి వణికిపోతారు ఆయన ఉగ్రతను సహింపగలవాడెవాడు కాబట్టి ఆయన ఉగ్రతను ఎవ్వడు సహింపలేడు పర్వతాలు కొండలు భూమి లోకంలో ఉన్న మనుషులంతా వణికిపోతారు ఆయన ఉగ్రతకి అయన ప్రేమ చూపిస్తే ఆ ప్రేమ ఎవరు చూపించలేరు ఆయన ఉగ్రత చూస్తే కూడా అలా కూడా ఈ లోకంలో ఎవరు చేయలేరు అంటే ఆయన ప్రేమిస్తే ఆ ప్రేమ నీకు ఎవరివ్వలేరు ఆయన దండించినప్పుడు కూడా ఆ దండన ఎవరు చేయలేరు కాబట్టి నువ్వు ఎప్పుడు ఆయన ప్రేమకే కారకుడు అవ్వాలా ఆయన ఉగ్రతకి మనం పాత్రలు అవ్వద్దు ఒకవేళ మనలో ఏమైనా సరిగా లేకపోతే మన జీవితము మనం ఈ దినం సరిచేసుకోవాలా లేకపోతే ఆయన ఉగ్రత నీ మీద పడినప్పుడు నీ పరిస్థితి ఏమవుతుంది కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన కోపము అగ్నివలే పారును ఇంతకు చూసాం కదా మత్స్య ఆయన ఆ యొక్క వ్యవసాయంలో ముళ్ళ తేగల మీద వాటి మీద పడితే ఆ యొక్క అగ్నిలో కాల్చివేయబడుతుంది కాబట్టి ఆయన కోపము అగ్ని వల్ల కారుణంటే ఆయన కోపము నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆయన ఎన్నిసార్లు నిన్ను గద్దించినప్పుడు నిన్ను ఎన్నిసార్లు శిక్షించింది ఆయన వచ్చినప్పుడు నువ్వు వెళ్ళకపోతే ఆయన కోపము యొక్క అగ్ని వల్ల వచ్చి ఏదైతే ఆ పైరు అగ్నిలో కాల్చివేయబడుతుందో నీ జీవితం కూడా ఈ దినం కాల్చివేయబడుతుంది ఆయన కోపం పార్ను ఆయన కొండలు కొట్టగా అవి బద్దలగును కాబట్టి కొండలు ఆయన ఇట్లా కొడితే బద్దలవుతాయంట అవి ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయి నువ్వు కూడా అంతే ఈ దినం నీ ఆస్తిని చూసుకొని నువ్వు గర్వంతో ఉన్నావా నువ్వు ఈ దేన్ని చూసుకొని ఈ నువ్వు గర్వంతో ఉన్నావు ఆయన ఒక తట్టు దరిగితే బద్దలైపోతాయి నువ్వు అహంతో గర్వంతో ఆయన నిన్ను హెచ్చరించినప్పుడు కూడా నువ్వు లోకంలో ఉన్న చూసుకొని నువ్వు రెచ్చిపోతే నువ్వు లోక సంబంధమైన వాటితో నువ్వు కిరీటం నువ్వు క్రియేట్ చేసుకొని నువ్వు పెట్టుకుంటే ఆయన కిరీటం లేకుండా ఆయన ఏం చదువుతుండో కొట్టగా అవి బద్దలవుతాయి కాబట్టి నీకున్నాయి కూడా మొత్తం స్మాస్ అయిపోతాయి ఏవైతే నువ్వు ఈ దినం నువ్వు కలిగి ఉండి నువ్వు వేటిని పొంది ఈ రోజు నువ్వు అహంతో ఉన్నావో తండ్రికి లోబడి ఉన్నావు అవన్నీ మొత్తం ఆయన కోపానికి వెళ్ళిపోతాయి అవి ఏవి నిన్ను రక్షించవు ఆయననే నిన్ను రక్షించే దేవుడు ఆయన రెక్కల నీడలోనే నీకు ఆశ్రయము దుర్గము కేడము డాలు మొత్తము ఆయననే ఆయన మన దాగుచోట కూడా మన తండ్రి ఎహోవాను గురించి తొమ్మిదో వచనం యహోవా గురించి మీ దురాలోచన ఏమి బాదా రెండో మారు రాకుండా ఆయన బొత్తిని నివారణ చేయను ఎనిమిదో వచనం బ్రదర్ ప్రళయ ఆయన పురస్థానం నిర్మలు చేయను తన శత్రువుల అంధకారంలో దిగువరకు ఆయన వారిని తరుమును కాబట్టి ఇక్కడ ఏం చెబుతుందంటే నువ్వు ఆయనలో ఉంటే నీ పట్ల ఉన్న శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని ఆయన తరుముతాడు ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు సమస్తము సాధ్యమే కాబట్టి నువ్వు ఆయన తట్టు ఉంటే నీ పట్ల లేచిన శక్తులు కానీ శత్రువులు కానీ వాటి అన్నిటి నుంచి తరుగుతాడు ఆయన నీకు విజయాన్ని ఇస్తాడు ఎందుకంటే నువ్వు తండ్రి చెత్తం నెరవేర్చుతున్నావు కాబట్టి ఆయన నీ పక్షంగా ఉండి యుద్ధం చేయువాడు ఆయనే మోసే మనం చూస్తే పాత నిబంధనలు అన్నింటిలో యుద్ధాలు వాళ్ళందరూ ఎందుకు విజయం పొందిండ్రు వాళ్ళ శక్తి వలన అది సాధ్యమైందా లేదు వాళ్ళ పక్షాన తండ్రి యుద్ధం చేసిండు కాబట్టి ఈ దినం నువ్వు ఆయనలో వెళితే నీ శత్రువులను కూడా ఆయన తరుముతాడు నీ పక్షాన తండ్రి యుద్ధం చేస్తాడు కాబట్టి ఈ దినం మనకి ప్రభు జ్ఞాపకం చేస్తుండు మనమంతా ఆయన ప్రేమకే మనము దగ్గర అవ్వాలా కానీ ఆయన ఉగ్రతకి మనం కారణం అవ్వద్దు ఆయన దూతల అన్నిటికంటే మనల్ని అంతగా ప్రేమించండు ఆయన మన పట్ల ఆయన ప్రాణాన్నే పెట్టి మన కొనుక్కున్నాడు నిన్ను నన్ను మనందరినీ కొనుక్కున్నాడు మనందరినీ ఆయన రాజ్యంలో ఆయనతో ఉండాలని ఇష్టపడ్డాడు తండ్రి నిజమైన కాపరి ఏం చేస్తాడు గొర్రెల కోసం ప్రాణం పెడతాడు కాబట్టి మన తండ్రి నిజంగా మనల్ని ప్రేమించిండు కాబట్టి ఆ కలవరిశ్రీలో మన కోసం మరణించి మనల్నే ఆయన ఏం చేసిండో తన ప్రాణం పెట్టి కొనుక్కున్నాడు కాబట్టి మనము ఆయన ప్రేమకే ఉండాలా ఆయన శిక్షించినప్పుడు ఆయన గద్దించినప్పుడు ఆయన ఒక వాక్యం ఒక జీవమైన వాక్యం నీతో మాట్లాడినప్పుడు నువ్వు చెవులతో విని దాన్ని విడిచిపెట్టకుండా ఆ వాక్యాన్ని నీ హృదయంలోకి రానియకపోతే నువ్వు నీకు ఇచ్చినా ఈ చివరి అవకాశం నువ్వు పోగొట్టుకుంటే నీ జీవితం ఏమవుతుంది నాశనం అవుతుంది కాబట్టి మనము అంతా నాశనం అవడానికి మన తండ్రి మనల్ని కొనుక్కోలేదు కాబట్టి మనము ఓపికతో ఓర్పుతో దీర్ఘశాంతము కలిగి ఆయన భారము గడిగి ఆయన విశ్వాసము కర్త కాబట్టి ఆ విశ్వాసంలో మనం కొనసాగించి మనమంతా తండ్రి వైపు చూడాలా అన్నిటినీ మనం ఏం సహించి అవమానాలన్నీ భరించి మనం తండ్రి చిత్తము నెరవేర్చాలా కాబట్టి ఈ దినం మనం ఆ రీతిగా తీర్మానించుకుందాం మహాపరిషుధుడా మహోన్నతుడా ఏసయ్య గొప్ప దేవా కనికరమ గల తండ్రి జీవం కలిగిన జీవాధిపతి అయినా ఏసయ్య నీకు వందనాలు ప్రభా ఈ మధ్యాహ్న సమయం అందు ప్రభావ స్వరం వినిపించినావు తండ్రి అవును ప్రభా తండ్రి దూతల కంటే నాయన మమ్మల్ని ఎంతగానో ప్రేమించినవు ప్రభా నువ్వు మా కోసం ప్రాణం పెట్టినావు తండ్రి కాబట్టి నాయన నీ యొక్క ప్రేమకే మేము కారణం అవ్వాలా కానీ నీ యొక్క ఉగ్రతకి మేము కారణం అవ్వద్దు ప్రభ కాబట్టి ఈ లోక భారాన్ని విడిచి తండ్రి నీ భారం కలిగి ఉండాలా నిన్ను వెంబడించాలా తండ్రి ఒకప్పుడు ప్రభా యొక్క రుచి చూసి వెలిగింపబడిన వాళ్ళు ప్రభా తండ్రి తప్పిపోతే నేను నిన్ను మరలా సీలువ మీరు నరికి కాబట్టి ఈ దినం ఏ రీతికైతే వాళ్ళు ఉన్నారో ప్రభా వాళ్ళందరూ సరి చేసుకొని నీ తట్టు తిరగాల ప్రభా నీ దగ్గరకు వచ్చిన వాళ్ళని ఎవరిని యోహన్ రాజ్ పత్రుల్లో మీరు తోసివేయనన్నారు ప్రభా కాబట్టి ఈ దినం వాళ్ళు మళ్ళీ నీ తట్టు తిరగాలని నా ప్రభా తండ్రి నీ పాదాల చెంత చేరి నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి అవును ప్రభా ఈ లోకంలో మేము ఏది ఇప్పితే అది పరలోకంలో ఇప్పుతానన్నావు ఈ లోకంలో మేము ఏది బంధిస్తే అది పరలోకంలో బంధిస్తా అంత శక్తి మీరు మాకు ఇచ్చినారు ప్రభా కాబట్టి తండ్రి నాయనా తండ్రి నీ పాదాలు పట్టుకున్నాను ప్రభా ఇప్పుడు నేను పరలోకంలో నీ పాదాలు పట్టుకున్నట్టే ప్రభా తండ్రి కాబట్టి ప్రభా యొక్క గొప్ప జన సమూహం పట్ల మీరు కనిక్రమ చూపించండి కృప చూపించండి యొక్క వ్యాక్సిన్లకి కోవిడ్లకి ఎవరైతే ఇన్ఫెక్ట్ అయినారో వాళ్ళందరి పట్ల మీ ప్రేమ కనిక్రమ కృప జాలి చూపించి వాళ్ళందరినీ మీరు కాచి కాపాడండి ఆ కలవరి స్త్రీలో తండ్రి మీరు పొందిన గాయం ద్వారా ప్రతి ఒక్కనే స్పష్టపరచండి తండ్రి అలాగే ప్రభా తండ్రి ఎంతో మంది సేవకులు మీ అందరు నిద్రించినారు ప్రభా ఆ యొక్క మీరే కాపర్లను లేవనెత్తండి ప్రభా తండ్రి ఆ కుటుంబాలకు మీరే శాంతి సమాధానం దయచండి ఎవరైతే భార్యలను భర్తలను పిల్లలను తల్లులను కోల్పోయినారో ప్రభా వాళ్ళు బ్రతుకు దినంతా సదాకాలం మీరు వాళ్ళకు తోడై ఉండండి తండ్రి నా తండ్రి ఈ గ్రూప్లో ఉన్న ప్రతి బ్రదర్ సిస్టర్ని కుటుంబాలందరినీ మీ చుట్టూ కంచా కాపుదల పెట్టి వాళ్ళందరినీ ప్రభా మీ కృపలో భద్రపరచుకోండి తండ్రి చంద్రశేఖర కూడా మంచి ఆరోగ్యం దయచండి నాయన డ్యూటీలో రాకపోకంలో మీరు మీరు మీరు తండ్రి ఎల్లప్పుడు ప్రభా అన్న కుటుంబం చుట్టూ మీ దేవదూతల కాపుదల పెట్టండి మీ అగ్నిని పెట్టండి ఆ రోజు అంతే దినాల్లో మీరు ఎన్నో విషయాలు ప్రభావ అన్న ద్వారా నా తండ్రి ఆ రోజు మీరు శిష్యులకు చూపించరు ఈ ద్వారా ఈ రోజు అన్న ద్వారా మీరు అన్నలో ఉండి మాకు చూపిస్తున్నారు కాబట్టి ప్రతి విధానాన్ని మేము స్వీకరించి నాయన ప్రతి విధానంలో మేము ముందుకు పోవాలగన అన్న కుటుంబ సభ్యులు పిల్లలకి అందరికీ మీరే మంచి ఆరోగ్యం దయచేసి ఈ యొక్క నుంచి తెగుల నుంచి అలాగే భయంకరమైన శ్రమలో భయంకరమైన తెగులన్నిటి నుంచి ముందు ముందు రాబోతున్న వాటి అన్నిటి నుంచి మీరే కాచి కాపాటి మీ ప్ర నా తండ్రి వాక్యం మాట్లాడినందుకు నీకు హృదయపూర్వక వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ నీకే మహిమా ఘనతా ప్రభావం కలుగునుగాక తండ్రి ఈ వాక్యాన్ని మీరే దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ నజరే పరిశుద్ధుర తండ్రి మీకు వదనాలు వేసయ్యా సర్వనతుడేవ మీకే వదనాలు తండ్రి మేము ఇప్పుడు ఉంటుంది ఉగ్రత దినమని మరోసారి జ్ఞాపకం చేసినారు తండ్రి యథార్థతతో పరిశుద్ధం మేము జీవించేలాగానే వినభై భక్తులు కలిగి ప్రీతికరమైన సేవ చేసే బిళ్ళగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభుత్వ అన్లాక్ సిస్టమ్ జరిగిపోతున్నా కదండీ మరి మేము ఏ రీతిగా జీవించాలా ఏ రీతిగా మీ యొక్క నీతి సత్యాన్ని ప్రకటించాలా పోని స్థలాలు ఎన్నడూ ప్రకటించని విధానంగా ప్రకటించే విధానంగా నడిపించామని ప్రార్థిస్తున్నాం అవును ప్రభు అనేకులు మీకు నడిపించమని ప్రార్థిస్తున్నాం ఇది చివరి క్షణాల ప్రభావ చివరి గడియాల ప్రభావ ప్రతి ఒక్కరి జీవితాలలో కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్తగా పరిశీలించి జీవించగానే సహపడండి కానీ క్రైస్తవ జీవితం అన్నిటితో సమర్థించుకొని జీవిస్తుంది ప్రభా సమాధానపడి జీవిస్తుంది మేము అట్లా ఉండద్దు అవును ప్రభా మేము మీ పక్షంగా రోషం కలిగి జీవించాలా అటువంటి బిడ్డలుగా తయారు చేయండి అదే రీతిగా మీ యొక్క ప్రేమను వ్యక్తపరచాలా ప్రతి ఒక్కరిని సహించాలా ప్రతి ఒక్కరిని భరించాల అందరినీ మీకు సిద్ధంగా నడిపించాలా అటువంటి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయండి మీ రక్షణ రక్త ప్రోక్షణ దయచేసి కాపాడమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క శ్రమల గొప్ప జనం ఏ రీతిగా ఆదరణ కనంగా ఉండాలి మాకు మార్గం చూపించండి మేము వారికి ఆదరించాలా బలపరచాలా స్థిరపరచాలని మీ కొరకు సిద్ధపరచాలా అట్లా మీ సన్నిధికి వచ్చినప్పుడు ప్రభావ ఆ యొక్క ప్రధాన యాజకుడు పనులు మోసుకొని మోసేట పనులు అలాడించేవాడు మీ సన్నిధిలో మేము ఆ రీతిగా అనేకమైన పనులను తీసుకొచ్చి మీ సన్నిధిలో అలాడించాలి అటువంటి సేవలు మమ్మల్ని నడిపించండి అవి మేమే చీతికిస్తాం ప్రభు మీరు వాటిని అలాడిస్తారు అవును నేను అటువంటి జీవితం మాకు అనుగ్రహించమని కాకుండా మేము పనులు చేసుకోవాలా చదువులు ముగించుకోవాలా ఉద్యోగాలు చేసుకోవాలా అన్ని కుటుంబాలను పోషించుకోవాలా ప్రతి బాధ్యతను వహించాలా మరి విశేషంగా మీ సేవ చేయాలా అన్నిటికంటే మించి కాబట్టి అటువంటి బిడ్డలుగా తయారు చేయండి ప్రార్థనలో పాల్గొన్న బ్రదర్ సిస్టర్స్ని అందరినీ ఆశ్రయించండి వారి కుటుంబాలను కాపాడండి చుట్టాగ్ని కంచేవే మీ యొక్క కాపీలో దయచేసి మిమ్మల్ని మీ రాక సిద్ధపరచుకోమండి వైరస్ వాడిన పడిన వాళ్ళందరినీ స్వస్థపరచండి ఆదరించండి వ్యాక్సిన్స్ వల్ల ప్రభావ ఏం జరుగుతుందో సైడ్ రియాక్షన్స్ అందరూ భయపడుతున్నారు కానీ కొంతమంది ఇది తీసుకుంటేనే నయం ముందుకు వెళ్ళిపోయి తీసుకుంటున్నారు ప్రభావ కానీ ఒక దినం మీరు ముందుగానే మనల్ని హెచ్చరించిన మిమ్మల్ని బలవంతంగా వ్యాక్సిన్స్ ఇస్తారనేసి మేము ఆ దినానికి సిద్ధపడుతున్నాం కానీ మీరు మాకు ముందుగానే బయలుపరచడం మార్గం ఏం చేయాలనేది మేము ప్రార్థనతో ఉంటున్నాం ఉపవాసంలో ఉంటున్నాం ప్రభావ ఆ దినం కొరకు సిధపరచండి మమ్మల్ని భద్రపరచండి ఈ వ్యాక్సిన్స్ మా మీద పంచడానికి బిల్లేదు మనుషులు బలహీనైపోతారు అని మీరు ఎన్నిసార్లు హెచ్చరించినారు ప్రభావ ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు ఈరోజు అది తీసుకున్నాక బలహీనంగా ఉందనేసి కానీ మాకు హెచ్చరించినారు కాబట్టి మేము బలహీనం కాదు మీ అందు బలవంతులం ప్రభావ ఆ వ్యాక్సిన్ మమ్మల్ని ఏం చేయలేదు అది మా శరీరంలో పోయినప్పుడు అది కాలిపోతుంది మీ యొక్క పరుశుద్ధ అగ్ని ఉంది మాలో అది మండుతా ఉంది మా హృదయంలో కాబట్టి నేను ఏ వ్యాక్సిన్ ఏ వైరస్ మమ్మల్ని భయపెట్టడానికి వెళ్ళేది మీ యొక్క చిత్తానిసగా నడిపించి మీ మహిమార్థంగా భద్రపరచుకొని మీరు ఆక వర్షలు పరచుకోమని ఏ శుక్రీస్తునామం ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప సర్వశక్తిమంతుడా పరిశుద్ధి ఒక దేవా మా ప్రియ పరులకు తండ్రి మీ ఘనమైన మహిమ గల నామానికి సూత్రమైన గొప్ప దేవా అబ్రహామిషాకి ఆ కోపప్పుల గొప్ప దేవ నిన్న నేను నిరంతరం ఏకరికున్న దేవ మా ప్రీడమ్ మా మీ మధ్య కూడా నా సేతుర్గమానికి వర్ణాలి సయ్యా నా ప్రభ నా తేవై మధ్యకాల సమయంలో నా తండ్రి ఈస ప్రభావ మీకు స్వరమైన కృప్రమ కనుగతించానికి వణాలి సయ్య ఉగ్రత బహు భయంకరమైన ప్రభావ మీరు మరో సర్గంలో జ్ఞాపనం చేస్తున్నారు ప్రభా ఆయన ఈస ప్రభ ఈ ఉగ్రత జనం రాబోతుందని ప్రభావ ఎన్నో అది తిరిగి ప్రభా మాకు అవి జ్ఞాపం చేస్తున్నారు ఆయన గొప్ప దైవానికి వర్ణాలు ఇది సిద్ధపడి టైం ప్రభ అనేకులు ప్రభావ మీకు అంగీకరిగా జీవించాలా ఉగ్రత పాలుటకు మీ మమ్మల్ని ఏర్పరచుకోలేదనైనా ఉగ్రత నుంచి మిమ్మల్ని తక్కించినారు అనేకులను ఉగ్రత నుంచి తక్కించబట్టకే ప్రభావం మిమ్మల్ని ఏర్పరచుకున్నారు ఈ లోకంలో అనేకులు ప్రభావ మీ టెంట్కి మీద నడిపించాలా ప్రభావ నా దేవన ప్రభ లాంటి పిడ్డలుగా మిమ్మల్ని తయారు చేయండి పరీక్ష జరుగుతుంది చెడువైన చెక్తులు పెట్టి ప్రతి శోధన పాటలు మీద పడుతున్నాను విశ్వాసం మీ వైపు మా గురి ఎద్దకు మేము ఈ లోకంలో ప్రభావ కానీ విష్ణు ప్రభావ చేసే మేము పరిగెత్తాను ఈ రోజు కూడా అర్థం కాని చెప్తుంటుంది కదా ప్రభావ ప్రతి బిడ్డ ప్రభావ మీకు తెలుపు ఓ ప్రభావ సంపూర్ణంగా అర్థం చేసుకునే ప్రభావ దాన్ని ఏర్పరచు చేసుకునే ప్రభావ దాన్ని కొనసాగించుకోవాలని సహాయపడండి గొప్ప దేవా నీకు వన్నాను కయ్య మీ రాత్రి బోధ తొరిగింది ప్రభ మీ సిద్ధపడాలా నీకు మీ సిద్ధపరచాలా గొప్ప జని పట్ల మీ కనికరిని గొప్ప జనంత ప్రభావ నేను అబద్ధ బోధలో పరిచయాగా ప్రభావ నైనా ఇటు గాలి కొట్లాంటి అలాగే చెప్పి కొట్టబడుతున్నారని నైనా గొప్ప దేవ ఈసయ బెడల పట్ల మీ కనికరిని సత్యమైన మార్గంలో నడిపించాలని కాయపడి ఎన్నో సంఘాల్లో ప్రభావ స్వార్థికులు ప్రభావ నాని పాస్ చనిపోతుండగా ప్రభావ నైసు ప్రభావ సంఘాల్లో ప్రభావ గొప్ప చెవుకు నీరు లేవనెత్తమంత ఆదిష్టం సత్యాన్ని ప్రకటించే చెవుకు నీరు లేపనే ప్రభ ప్రతి బిడ్డ మీరు అభిషేకించమంత ఆదిష్టమైన ఈ చివరి కాలంలో ప్రభావించిన కాలం ప్రభావ ఒకసారి చంద్రీమలు తప్పించినారు మీకు చెందినమని ముడేసుకున్నారు ప్రభావ అంత కాలం వరకు ప్రభావ రాబోయే దినాలు భయంకరంగా ఉంటుందో ప్రభావ మీరు ముందుగానే చర్చించినా కదా ప్రభావ ప్రతి దశలో ప్రభా మేము జాగ్రత్తగా జీవించాలనే సహాయపడింది ఎక్కడ కూడా అవజీతలు పడుకున్నా ప్రభ ప్రతి క్షణం ప్రభ ఆ పైన ఉన్న వాటి మేము నీ కుడుకు రాష్ట్రంలో మిమ్మల్ని కూర్చొని ఈ క్షణం మేము చూస్తున్నాం ఆత్మలోని చూస్తున్నాం ప్రభావ కూర్చుండ అని వాక్యం చెప్తుంది పేసరాజన పత్రికారు ఉన్న ప్రభ గొప్పదేవ ఇసు ప్రభావ నీకు వన్నాలిస్తాయి ఆ యోగ్యత్యత్యత్యత మీరు మాకు ఇచ్చినారు కావలివాడికి ప్రభావ సమస్తం ప్రభా అభివృద్ధి మీద నిలబడినప్పుడు సమస్తం కనిపిస్తుంది ప్రభ కింద ఏం జరుగుతుందో కాబట్టి మేము కావలి ఉండాలా ఈ లోకంలోకి ఏం జరగబోతుందో ఉపద్రం ఉండేనా అది మేము చూడాలా ప్రభా మీరు మాకు బయలుపరిచినప్పుడు మేము అనేకులకు కేక వేస్తే ప్రభావం ప్రకటించాలా అనేకులు రాకూడదు సిద్ధపరచాల ప్రభావ ఎందుకంటే ఇది ఎందు టైం ప్రభా ఈ క్షణంలో మనుషులకు విశ్వాసం ఉండదు ప్రేమ ఉండదు కోపము ద్వేషము ప్రభావ ఇంత భయంకరంగా అస్త్రంతో నిండుతుంది లోకమంతా కాబట్టి అలాంటి టైంలో మమ్మల్ని విచారించే ప్రభావ మీ ప్రణాళిక మా ద్వారా ఉంది అది నేను సంపూర్ణ దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలా కొనసాగించుకోవాలి నేను మహిమపరచాల ప్రభావా నీతి కార్యాలు అనేకమైన అద్భుతాల విశేషమైన కార్యం నేను చేయాలా ఈ నామంలో ఏసు ఆ నామాన్ని ప్రభావ ఉన్నత సిద్ధిస్తున్న లేవనెత్తాల ప్రభావ ఈ నామంలోనే రక్షణ ఉంది అని అనేకులకు ధైర్యంగా ప్రకటించాల ప్రభావ ఆకాశం కింద భూమి కింద ఎన్నో నామాలను కానీ ఏసు గొప్ప నామం ఆ నామమే ప్రభావ అనేక వ్యక్తులు నడిపిస్తాం మేము చెప్పాల ప్రభావ అనేకృతి అయినా ఆ నామం నిలబడాల ప్రభావ అనేకులు ప్రభావ మంతా నడిపించాల ప్రభావ అభిషేకం లాంటి సేవలు మీ మమ్మల్ని అందరూ నడిపించుకుంటే ప్రదృష్టమైన పోతే ఎంతో విస్తారే ప్రభావ పని వారి కొద్దుగున్నారు నా దేవ గొప్ప గొప్ప సేవకులు మీరు ప్రతి ప్రాంతం నుంచి మీరు ప్రతి గిడ ప్రభా తను సంపూర్ణి సమర్పించుకోవాల పడిపోయిన సేవకులను ఎంతో మంది లోకంలో గొప్ప గొప్ప సేవలు ఇచ్చిన వాళ్ళు ఒకప్పుడు వెలిగింపబడిన వాళ్ళు ఉన్నారు ప్రభావాళ్ళంతా తిరిగి మీ దివ్యవాక్యాన్ని రుచి చూడాలా మళ్ళీ ప్రభ మీరు ఎంతో కృపగల దేవుడు ఎంతో దీర్ఘశాంతం గల దేవుడు ప్రభావ ఎంత ఘోరపాన్ని క్షమించే దేవుడు ప్రభా నీకు అన్నాలి సయ మీ దగ్గరికి వస్తే మీరు క్షమిస్తే ప్రభావ ఆయన ప్రతి బిడన ప్రభావ మీతో ఒకటి ఆకర్షించుకుని రా మధ్య కాలే సమయంలోనైనా ప్రతి బిడ్డని దర్శించిన ప్రభావ తిరిగి ప్రభావాలు మీకు అనేది రావాలా విశేషమైన సేవ చేయాలా ఒక దృష్ట శక్తుల మీద సహిత శక్తి వాళ్ళకు విజయం అనుగరించని ప్రభ నా దేవన ప్రవాది ఆ రీతి ఉంటే ప్రభావ బయకాల మీద ఒక పదివేను మీలో మేము ఫలించే తీగలాగా మేము ఉండాలి ప్రవా ఫలించని తీగ ఉంది ఫలించాలని తీగొంది ప్రభావ రెండు తీగులని ఒక చెట్లో కానీ ప్రభావ మీరు ఫలించే తీగకే ఎక్కువ సాధన ఇస్తారని దానిన్న పనికిరని తీగను తీసేస్తాను ప్రభావ కాబట్టి ఆ తీగ కూడా ప్రభావ తీసిపోయకుండా మీలో ఫలించాలా ఫలపరితంగా ఆ తీగను తీసి నేర్చుకోవాలా ప్రభావ ఆ రీతిగా ప్రభావ ప్రతి ఇబ్బంది గొప్ప జనవంత ప్రవ సత్యని ఒక ప్రభావ నేర్చుకుని ప్రభావ ప్రకటించాల నీకు అలాంటి అభిషేకం ప్రతి ఒక్కవేళ కనికరించండి ఒకవేళ తండ్రి నీకు వన్నాని చేయ తొరుగుని మీకు సిద్ధపడాలా అన్నికులు మీకు సిద్ధపరచాలా నా దేవా ఇసు ప్రభావ తను ఎంతమంది ప్రభావ వ్యాక్సిన్తోనే ప్రభ ఇసు ప్రభావ సపర్ ఎంతమంది ముందుకు వెళ్ళిపోతున్నారు అయినా కాబట్టి ఆ క్షణం ప్రభావ మేము ఎట్లా ప్రార్థన చేయాలి మేము చూపించినారు వాటి గురించి మేము భయపడతలేం ప్రభావ ఓ ప్రభావం మేము ప్రార్థన చేస్తే ఇలాంటి దృష్టశక్తులైన ప్రభావ వాటి కాలిపోల్సిందే ప్రభావ ఆ వ్యాక్సిన్ ఏముందో ప్రభావ అంత కాలిపోల్సిందే ఈ సినిమాలో దేవా గొప్ప దేవ ఈసుమే వాటి గురించి భయపడతలేము నాయన గొప్ప జనమంత ప్రభావ ఆ వ్యాక్సిన్ బారిన ప్రభావా మిమ్మల్ని తునికరించి వ్యాక్సిన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది ప్రభావా ఆయన ఈసూసు ప్రవ కానీ స్వశతం మీలించి రావాలనేది దాని గురించి మేము ఎంతగానే వేదన పడుతున్నాం నాయన గొప్ప దేవా ఈసీ బిడ్డని ఎక్కడ ఆకర్షించుకుని ప్రభావా ఆయన ఈసూసు ప్రభు ఈ కాలంలో మేము ఎట్లా సేవ వీరికి వెళ్ళాలి ప్రవా మీరే మాకు మార్గం చూపించండి మీకు వచ్చి అద్భుత కార్యం జరిగించండి నడిపించండి మమ్మల్ని హేటు ప్రతి సమాధానం చెప్పాలా ఒకప్పుడు సేవ చేసిన వ్యక్తి ప్రభావ ఈ రోజు భయంకరంగా ప్రభావలాగా తయారైపోయిన ప్రావా ఆయన ఇసు ప్రభావ కానీ దేవుడే లేదు అసలు సృష్టి లేదు ఈ సృష్టి ఎట్లా వచ్చిందంటే దేవుడే లేదు అసలు అని చెప్పి ఒక ప్రభావ రక్షణ బొంది భాక్షణం పొంది పశురాత్మ పొందుకొని ఈ రోజు అంత భయంకరంగా తయారైతుంది ఒక ప్రభావ ఆ వ్యక్తి ప్రభాన్ని కనికరించేమని సాధిష్టమైన మా దేవ ఇసుక ప్రభావ ఆ వ్యక్తి ఆ రీతిలో చెప్తుంటే ప్రభావ విశ్వాసంలో రక్షణ బుంది వంటి కూడా ఫేక్ అయిపోతున్నారు ప్రభావ వాడుబోడు ప్రభావ కానీ ఇసు ప్రభావ ఇది నిజమని ఆలోచించి ఎందుకంటే దృష్టిలో ఏ రీతిగా మోసగిస్తాడు చివరి కాలంలో మనుషులు దూరి అది మిమ్మల్ని చూపించినారు ఆ ప్రవేశం నెరవేర్తుంది కనుక ప్రభావ సాధ్యమైతే ఏర్పరచి సైతం మాకు పాడేస్తారు ప్రభావా అలాంటి టైం మేము ఉంటుండేగా ప్రభావ మీ ప్రతి క్షణం మేము జాగ్రత్తగా చెప్పాలా అనేకులు మేము వార్త మీరు ప్రకటించాలా ప్రభావ ఆ మోసంలో ఉన్న వాళ్ళందరినీ చింత నటించాలా దాని సేవాజీకలు వాళ్ళందరూ నడిపించి ఏబీపీఎం గ్రూప్లో ఉన్న ప్రతి బ్రదర్స్ సిస్టర్ మీరు అందరూ ఆశ్రయించండి నూతనంగా అభిషేకించండి మీకు ఒక గొప్ప సాధన పెట్టుకోండి ఆయన వ్యాక్సిన్ నుంచి వైరస్ నుంచి మీరు కాపాడ మీ ప్రొటెక్షన్ మీ కాబ్బాలు అగ్ని కంచేసి ఆర్చి కాపాడండి నాకేనా పిల్లల చుట్టూ మీ కంచే ప్రవా మీ ప్రొప్పలో డ్యూటీలో రాకపోకలు మీ చూడండి ఆఫీస్లో ఓపెన్ అయిపోయిన ప్రవా బిల్లల చుట్టూ మీ కంచేసి రాకపోకలు చూడండి మీ ప్రొటక్షన్ మీ కాబ్బాలు అను విధించండి ఆర్థిక ప్రభావం అక్కడ ప్రతి బ్రదర్స్ని ఆర్థికంగా మెరుగుపరచమంటే ఆదేశ ఉద్యోగ స్థాల్లో ఘన విజయనగరం ఉన్న స్థితిలో ఏమైనా అవుతండి ఒక్కదేవా నేను మయంపరిచి బిల్లగా తయారు చేయని నేను చంద్రశేఖర ముట్టని ప్రావా అన్నకు మంచి ఆరోగ్యంగా ఇచ్చేయండి ఇంకా మీ పర్లోక నింపం చేసే ప్రభ మీ సముచర్మార్గా ఇంకా నింపండి అనేకమైన మర్మల రాష్టాలు మీరు బయలుపరచం చేసే అనేక పర్యాల నుంచి ఎన్నో విషయాలు బయలుపేస్తున్నారు పద్ధతి ప్రభావా అది నెరవేర్తలేసే ప్రభ అది మా కాలంలో మేము చూస్తున్నాం ప్రభావా ఇంకా రాబోతున్నాం ఇంకా ఏం జరగబోతు ప్రభావా అది బయలుపరచండి అవి మేము కూడా తెలుసుకోవాలా ప్రభ వాటిని పట్టుకునే ప్రభావి ఇతరులకు అనుభవ పూర్తి వాటిని ప్రకటించాలా అలాంటి ఆత్మ నడిపించి రై చేసి ప్రతి ఒక్క బిడ్డకు ప్రవేశం అనుగించండి ఇదే కెమెరా రై చేయని ప్రభావ మీ నీతి సత్యండి ధైర్యంగా ప్రభావ ప్రేమతో సంపూర్ణమైన దీర్ఘశాంతంతో మనసులు ప్రకటించి మీకు ఎంత నడిపించాలా ప్రభావ అలాంటి సేవలో నటించండి అన్న శక్తి మీ కనిచేసి ప్రభావ పిల్లల శిటిని చేసి మీకు కన్ చేసి మీకు కాపులు అనుగించింది అన్నదమ్మలు ఒక ప్రవాహాన్ని అక్కడ చెల్లెలు ఎంతమంది ఉన్నారో అందరి సుట్టి మీకు కనిచేసి మీరు కాపాడని అంత ఈ శ్రమంలో ఎవరు కూడా కదిలింపబడుకున్న ప్రభ మేము ఏ స్థితిలో తెలుబడిన వాళ్ళు అదే తెలుసు కలిగి మీతో సావర్ కలిగి మీ సేవ చేయాలి ప్రభావ అలాంటి సేవ జీవితంలో మమ్మల్ని అందరూ నడిపించి మీ రాకపోద్ధపరచుకోమని పర్షద నమం ప్రాతి తండ్రి ఆమెన్మేన్ మహోన్నత స్తోత్రం జీవం గల దేవ జీవాధిపతి అయిన మహోన్నత ప్రభావ సమస్త మహిమ గణత ప్రభావములు వేగములు నీకే చెల్లెనగా వందనాల స్తోత్రం తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రవాహానైనా మీ నామాన కూడి ఉన్నాం ప్రభావ మమ్మల్ని కానీ నీ యొక్క కృపా కనికరంతో కాచి కాపాడి చెట్టిన భద్రపక్షులైనా ఏదైనా మీ క్షణం వరకు నా ప్రావా మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచినందుక నీ కోట్ల అధికృతంగా చెల్లిస్తున్నాం ప్రభావ ఇదిగో నా తండ్రి ఈ నామ మధ్యాహ్న కాలంలో ప్రభా నీ నామాన మేము కూడి ఉన్నాం ప్రభా ఇది మీరు మాకు ఇచ్చిన ధన్యత ప్రభా నీకు వందనాల ప్రభా ఇదిగిన తండ్రి ఈ వాక్యం తండ్రి మీరే వాక్యం ద్వారా మాతో మాట్లాడారు మేము నా తండ్రి ఏ రీతిగా తండ్రి తప్పిపోకూడదని మీరు మాతో మాట్లాడినారు ప్రభా విశ్వాసంలో ముందుకు పోవాల ప్రభా నా తండ్రి మిమ్మల్ని మేము ధరించుకొని ఉండాలా ప్రభావ మీకు దూరంగా వెళ్ళిపోకుండా ప్రభావ సమాధానం కలిగి జీవించాలా ప్రభావ నా తండ్రి ఏది తండ్రి మీ శిక్ష వస్తు ప్రభావ మా మా మేలు కొరకే సమాధానకరమైన తండ్రి శ్రమలన్నీ వస్తాయని మేము గ్రహించుకొని ప్రభావ ముందుకు వెళ్ళిపోవాలి ప్రభావ మీరు జ్ఞానం మాకు అనుగ్రహించే ప్రభావ మీరే శక్తిని బాధించండి ప్రభావ నా తండ్రి యొక్క కంటి దినాల్లో మేము ఉంటుండగా భయంకరమైన పరిస్థితుల్లో మేము ఉంటుండగా ప్రభావ మీరైనా యొక్క జ్ఞానాన్ని మాకు అనుగ్రహించే ప్రభావ తిండి వలనైనా అనుకుని ప్రభావ మా ఐక్య విచారంలో మేము మత్తులో ఉండడానికి ఎంతో మంది ఎంతో అప్రమత్తంగా మేము ఉండాలి ప్రభావ తండ్రి మీరు ఎప్పుడెప్పుడు వస్తారంటే శిక్షణ కలిగి మేము జీవించాల ప్రభావం అయినా మిమ్మల్ని ఎదుర్కొంటున్న ఎంతో ఆతృత కలిగి ఉండాలి కానీ ప్రభావం అయినా వచ్చినప్పుడు ప్రభావం మేము మొక్కలు తప్పేసుకుని దాపుకునే వాళ్ళని మేము ఉండద్దు ప్రభావం నా నా తండ్రి అటువంటి జీవన విధానం మాకు దయచేయడం ప్రభావం అయినా మీకు ఎంతో సంతోషంగా మీ దగ్గరికి రావాల ప్రభావం నా తండ్రి మీ మేంతో కనైనా మిమ్మల్ని మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించినారు ప్రభా మీరు మేము మరణ పాత్రలో మమ్మల్ని తండ్రి మీ యొక్క జీవం ఇచ్చి మమ్మల్ని నిలబెట్టిన నా తండ్రి అదే తండ్రి మాకు ఎంతో బాధ్యతను కూడా ఇచ్చినారు ప్రభా ఆ బాధ్యతను మేము నెరవేర్చాల నా తండ్రి మేము ఎట్టుకోవాలన్న ప్రభా ఏ రీతి మేము సేవ స్టార్ట్ చేయాలన్న ప్రభా నేను ఏ రీతిగా తండ్రి నా తల్లి కథలను మీ దగ్గరకు తీసుకురావాలన్న ప్రభా ప్రతి ఒక్క మోకాలని ముందు వంగింప చేయాలన్న ప్రభావ మీరేనైనా మా అనుగ్రహించండి ప్రభ నైనా తండ్రి నా ఉట్టి వల్ల ఏమైనా ఉట్టి పాత్ర వల్ల మేము మీరు వచ్చినప్పుడు నా తండ్రి మీకు అర్పణలు మేము తీసుకొని రావాలో ప్రభా నా తండ్రి ఉత్త చేతులతో వచ్చేదానికి ప్రభా అర్పణలు తీసుకొని వచ్చేదానికి తేడా ఉంటది ప్రభా నా తండ్రి నీకు అర్పణలు ప్రభా ఆత్మలే మేము మీరు మాకు ఇచ్చిన భారం మదొకటే ప్రభావ నైనా మీ భారం కలిగి మేము జీవించాల ప్రభావా తండ్రి ఆ భారం తర్వాట్లు ఉంచండి ప్రభావా ప్రసవ వేదన కలిగజేయండి ప్రభావ నైనా మేము ఎప్పుడెప్పుడు ఆయన మేము ఆతృతగా ఉండాలి కానీ ప్రభావ తప్పించుకొని కోవడానికి వీళ్ళు ప్రభావా జ్ఞానాన్ని శక్తిని దయచేయండి ప్రభావా తండ్రి మీరే మా శక్తిని బలాన్ని అనుగ్రహించండి మీ ఆత్మాభిషేకం దయచేయండి ప్రభావ ప్రతి ఆత్మను వివేచించే గొప్ప వరం దయచేయండి ప్రభావ నా తండ్రి మీ యొక్క కృప వారాల మందరికీ అనుగ్రహించండి ప్రభావ నైనా ఏ ఆయుధాలు లేకుండా వెళ్తే ప్రభా దృష్టిని మేము జయించలేం ప్రభా నైనా మిమ్మల్ని మేము ధరించుకోవాలా మీరు ఇచ్చి గిఫ్ట్ అని మేము పొందుకోవాలా నా తండ్రి వాటన్నింటినీ ప్రభా తగు సమయంలో ప్రభావ అవసరం వచ్చినప్పుడు మేము వాడాలా మీ నామానికి మేము తీసుకురావాలా ప్రతి ఒక్క ప్రతి ఒక్క ప్రభావితితో జరిగే ప్రతి యుద్ధంలో మేము గెలవాల ప్రభా మీరే మాకు సహాయం దయచేయండి ప్రభావ మీరే మమ్మల్ని అభిషేకండి అయినా మీ యొక్క జ్ఞానం మాకు దయచేయండి ప్రభా నైనా మేము వెళ్ళొచ్చు ప్రతి చోట మీరే శాంత సమాధానం దయచేయండి ప్రభావా ఎక్కడ కూడా ఉపాధికి అధికారం ఉండదు ప్రభా ఏ విషయంలో మేము తప్పుకోకూడదు ప్రభా ఏ విషయంలో అయినా మేము మోసపోకూడదు ప్రభా నా తండ్రి మీరు జ్ఞానంతో నింపబడి నా తండ్రి మేము ముందుకు సాగాల సహాయం దయచేయండి ప్రభా ఏదోనైనా ప్రతి ఒక్క వైరస్ బాధ్యతని బట్టి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి వైరస్ బాధ్యత మీరు ముట్టండి నైనా తాకండి ప్రభావ సంపూర్ణ స్వస్థని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభావ నన్ను ఎవరెవరి అనారోగ్యంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ప్రభావ వారందరినీ మీరు ప్రభావ ఇప్పటి ప్రభా సృష్టిని ప్రభావ మరి ప్రభావం ఎదుర్కోవాల ప్రభావ బలాన్ని ఆ ధైర్యాన్ని దయచేయండి ప్రభావ తండ్రి అపవాదని ప్రభావంలోనే ప్రభావం గెలవని లేదు ప్రభావ మీరేమో జ్ఞానం అనుగ్రహించండి ప్రభావ మీరేనా ప్రతి ఒక్క వ్యాధి బాధపడుతున్న వాళ్ళని మీరు స్వస్థపరచండి తండ్రి వాళ్ళ ఆత్మీయలను కోల్పోయిన ప్రభావ తండ్రి బిడ్డలను కోల్పోయిన వాళ్ళున్నారు ప్రభా తండ్రి తండ్రి ఈ వైరస్ వచ్చిన ప్రభావం ఆస్తులను నమ్ముకుని బతుకుతున్నట్లు ఉన్నారు ప్రభా మీరు ఎవరికాల్సిన దినహారం దయచేయండి ప్రభావ ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి మీకు ఆశ్రయం ఇవ్వండి ప్రభావం మీరే వాళ్ళందరికీ కావాల్సిన అవసరాలన్నీ తీర్చుకుని ప్రార్థిస్తున్నాం ప్రభావ అయినా ఎవరెవరైనా ఈ లాక్డౌన్ టైంలో ప్రభావ ఈ నిత్యావసరాలకు ఇబ్బంది పడుతున్నారో ప్రభానా తండ్రి ఎవరైతే ఆర్థిక దయచేయండి ప్రాభ మీరేనైనా గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరు జరిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీ ఏ ఒక్కరు నా ప్రభావ ఒంటి కడుపు ఉండడానికి వీళ్ళే మీరే కనికరించుపించండి ప్రభా మీరు సహాయం దయచేయండి ప్రభావం మాకు కూడా ప్రభావం వచ్చినట్టుగా మేము చేయాలా మీరే శక్తిని దయచేయండి ప్రభా ఇది దేవా ఈ గ్రూప్ లో మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి మేము ప్రార్థిస్తున్న ప్రభావ మీరు ఎవరి శాంతి సమాధానం కలిగజేయండి ప్రభావ ప్రతి ఒక్కరికి మీరే మీకు కంచకాబ్దాలు తెచ్చేయండి ప్రభా ఏ తెగులో ముట్టకుండా మీరే కృప కనికరంతో కాచి కాపాడే ప్రభావ మరి ముఖ్యంగా వ్యాసిన్లు వ్యాక్సిన్ గురించి ప్రార్థిస్తున్న ప్రభావ మీరు మనం చూపించిన ప్రభావి మంచివి కాదన్నా తండ్రి అవి మంచి సరైన టెస్టింగ్ లేకుండా వచ్చినాయి ప్రభావ నా తండ్రి మిడి మాఫియాలో నా తండ్రి ముందుగా వచ్చినాయి ప్రభా నా తండ్రి ఇది ఒక అపవాది కార్యంలో నా నా తండ్రి దాని దుష్ప్రభావాల నా మా ప్రభావ ఎవరు భారీలు మీద పనిచేయకూడదు ప్రభావ మీరే కనికరించపించండి తండ్రి నాయన ప్రతి ఒక్కరిని ప్రభావ మీరే కాచి కాపాడండి ప్రభావన అది ఎంతో నా తండ్రి బలహీన పరిస్థితి ప్రభావ తండ్రి ఎంతో మంచి చనిపోయిన వాళ్ళు ఉన్నాడు ప్రభా మీరే వారందరి పట్ల కనికరం చూపించండి నా తండ్రి నైనా ఆ వ్యాక్సిన్లు ప్రభావం వేసుకునే మాకు నా తండ్రి దగ్గరికి వస్తున్నాయి ప్రభా తండ్రి వాటి నిద్ర ఎలా ఎదుర్కోవాలో మీరు మాకు చూపిస్తున్నారు ప్రభా మీరేనైనా నా తండ్రి మాకు శక్తిని దయచేయండి ప్రభావ దాన్ని శక్తిని దయచేయండి ప్రభావ మీరేనైనా మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా తి గ్రూప్ లో ప్రతి బ్రదర్ సిస్టమ్ మీద కాచి ప్రభావ ప్రతి ఒక్కరికి మీ యొక్క శాంతి సమాధానం నూతనంగా అభిషేకించిన యొక్క బలంగా వాడుకోమని నా తండ్రి ఇదిగా తండ్రి ఆఫీసులకు వెళ్తున్నారు ప్రభా ప్రతి ఒక్కరికి మీరే సహాయం దయచండి ప్రభావితం దరిచేయకుండా నేను ప్రతి ఒక్కరికి మీరు కాసి కాపాడిచ్చిన యశ్వభాన్ని చూడలేకున్నారు ఆ బ్రాహ్మణ సాకులకు ఉపదేవ సరస్వతికృత ప్రేమ సరిపతివ ఆచనక్కడ ఆలోచన కర్తం ఈ భూలోకం కలవరి అదే ప్రభావం ప్రవాహాలను మంచి బహుమానంగా చేసుకునే సుప్రభ మీ సత్తుగా చేసుకున్న దీవానికి సుతం ఈ లోకం మాత్రం ఏం పని లేదు సుప్రభ మీ యొక్క పని యొక్క ఎప్పి ఉందా మీ నిమిత్తం సాయం చేయ ఆత్మ ప్రభావ వీచించే జ్ఞానం తెచ్చని ఆ వీచిన ఉదయం దాని నా దీవ మోసపోకుండా సాయం చేయండి అనేకలు మూసపోతుండే సుప్రభ నా దీవానికి సుతం నీ ఎందు ప్రీతి సేవ తెచ్చని గొప్ప జనం ప్రేమగా ఆ కలవరి సే నీ ప్రేమ పెట్టండి ప్రభా పౌరులు అయితే ప్రేమ పెట్టిన రూపొంగి పారుతుంది హలలి అనాదియా కనకరం దయాదివానికి శ్రోతం చేసాం అడిసి జీవితం మాకు దయచే నాదివానికి శ్రోతం చేసాం శ్రమ బలసు ప్రభా ఇరుపు మార్గంలో ప్రవేశించాలి అది మీ వల్ల సాధ్యం చేసు ప్రభా మీరు మాకు సహాయం ఆత్మల భారం దే కన్నీళ్ళు ప్రార్థన చేయండి ఇరిమి కన్నీలు ప్రార్థిస్తూ దాని ప్రార్థిస్తూ ఇదంతాకో మాకు మార్గి బైబుల్లో పెట్టింది వేసప్రభా ఆ కాలంలో వాళ్ళు ఉన్నారు వాళ్ళ జీవితంలో ప్రభావాలు ముహించిపోయినారు మీ లోకంలో ఉన్నారు కనుక మేము మీ ప్రభావి కాలంలో గొప్ప జనకు కనీరు ప్రాథమ్య అపసవేదన పడాలి ఐసు ప్రభ నా దీవానికి సూతం చేశాం అలాది ఐసుప్రభ నా దీవ ఇట్ల ప్రభా మీరే మాకు నేర్పించండి శిశువులకు నేర్పించిన దీమా మాకు నేర్పించండి మర్యాదగా మీరు కూర్చుంటున్నాంప్రభ మీరు సాధించండి నా దీవానికి శోతం భయంకర దినాలను దృష్టి బాగా పనిచేస్తుండ్రు అలాది దాన్ని గర్జించమని ప్రార్థించు నా దీవానికి సూతం చేసు ప్రతిదినం మీ ఆత్మాభిషేకం పొందుకొని ఆత్మ నడిపేలో నడవాలా ఆ కన్వర్సీలో ప్రభా హాత్మ కోసం కను కనిపెట్టుకోవాలి వెళ్లి వాళ్ళే కనిపెట్టుకోవాలి వెళ్ళేవాళ్ళే పావులు పోయి కనిపెట్టుకుని పోయిారు అలాగా ప్రార్థ జీతం దాండి నా దేవా నిస్తుతం గొప్ప జనం జ్ఞాపం చేసుకోమని ప్రార్థించం నాదివాళ్ళ మీద ఇంత తపన కలిగి ఉండరు మాకు బైబిల్లో చూపించారు దానికోసం మీ నేడుస్తుండ్రు ప్రభా నా తండ్రి ఇంటికి ఆశక్తి బస్తుంది అటీసి ప్రేమ గుణగాలం వాళ్ళు పెట్టండి ప్రభావ నా దేవానికి కనకరించి సాయం చేయమని మీ దినం ప్రభా మీకున్నారే సుప్రభ మాలో ఉన్న రేసుప్రభా నాదేవా మా దగ్గర ఉన్నారోప్రభా అలాదిగా మీరు మాట ఆ ఇచ్చే నిర్వేచే దేవుడితో మీ నరుడు కవర్ వేసు ప్రభావ దేవుడు సుప్రభా గొప్ప దేవుడు ప్రేమ స్వరూప దేవ నా దేవానికి శ్రూతం ఒకసారి ప్రభా అలలి దేవానికి శ్రూతం మేము ముందు పోతుంది సుప్రభ మీరే మాకు నేర్పించి పనులు జ్ఞానం తెలియజేయండి మా సబుద్ధి తొలగించండి నీ బుద్ధి మీద ఆధారం ఉండాల దేవా దేవా కనకరించండి అలాగే గొప్ప జనం జ్ఞాపనం చేసుకోండి ప్రభా ఈ దేశం మీ జ్ఞాపకం చేసుకోండి నాదివ వేదన బాధ ఉంది ఎందుకంటే వాళ్ళు చేసిన పాపం కోర్చింది శిక్ష విసుప్రభ అలాది మీ కోపం చెలారమని ప్రార్థించం మీ దయా క్షిపించి ప్రార్థన ఆ రోజు మోచే ప్రాధాన్యత దేవాదేవ్ మీచే దా ప్రాధాన్యం చేసిన దుఃఖం తీసుకోమని సుప్రభ నాదివా అఫర్పు కోపం వస్తే మీ యొక్క మీ భక్తులు అడ్డకు వస్తే వాళ్ళు నాది వానిస్తుతం ఈ వాళ్ళ వంటి కాదు ఏం పనికి రానిప్రభ మేము ప్రార్థించం మీ కోపం చెల్లారుకొని ఈ దేశంలో ఎంతో వైరం చేసే ప్రభా ఆ ప్రజలు మీ జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ ముట్టి స్వస్థపరచండి వాళ్ళ పాపను క్షమించండి వాళ్ళ ఆత్మని తెలియని జ్ఞానం తెచ్చండి ఆ చూపించిన దర్శనం దండి ఏవల దేవుడు వాళ్ళతో మాట్లాడి కఠినం తొలగించి ఈ గుడ్డిని గడిపించి శిల్ దగ్గర నడిపించి స్వార్సం డాక్టర్ నుంచి ప్రాదర్శం వాళ్ళు క్షమించండి కఠినం తొలగించి వాళ్ళు రక్షించుకొని మార్చుకుని రక్షించుకొని ఆ దేవాన్ని స్థుతం వాళ్ళ ధనమే దేవత ప్రభావ కనీస ప్రభ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు శిల్వ దర్శన దండి వాళ్ళు మారాల బయట సేవ చేయాల నర్సును మాట్లాడి వాటిపైతో మాట్లాడి రక్షించుకోండి ఎంతమంది లోకంలో ఇడిచి వాళ్ళ కాలం మోహించిపోయింది విడిపోయి కుటుంబం నుంచి మొరబెడుతున్నాం అలానే నా దివానికి మీరే పుట్టించి మీరే ఆదరణ తెచ్చండి మీరే ఓదార్చండి వాళ్ళకి అవసరం నింది అవసరం మన అభిమే ముందు డబ్బులు సాధించండి కనికరించండి నాది వానికి సోతం ఇప్పుడైనా వాళ్ళు తెలుసుకోవాలి ఆ బూడుకు నీ రక్షణ కాలం వాళ్ళకి జీతంలో కనించేయండి సుప్రభానికి మేము మొరబెడతాం సుప్రభ నాదివారు కారించేయండి నాది వారు అక్కడ సమీపించి భయంకర సమకాలంలో దుస్తుభీగా పనిచేస్తున్నాడు నా దివానికి సొత్తం మేము జడియం భయపడం ఎందుకంటే అలలియా ఈ లోపం కన్నా అలలి నా కలవరి శిల్వలో ప్రభా జయించిన ఆ దేవుడు మా ఉదయం దేన్ని భయపడమే సో కద్దింపబడమే స్వప్రభ ఆ శిల్వలో ప్రభా జయించి ఆ శక్తి మాకు పెట్టిన కనుక ప్రభా దేంటి పనికి కానీ ఇష్టప్రుకోవడం ఈ దినం పెట్టిన అలలి మీ తలంపు ఒక ఆలోచన ఈ దావి మా దాగా తలంపు ఉంది నలభై ప్రభా ఆ దావి గుర్తుపెట్టిన అసలు ప్రభావి గుర్తుపట్టే జ్ఞానం చేయండి అది వాళ్ళు ఎంతమంది నిద్రపోతున్నారు అలలియా వాళ్ళు క్షమించమని అలాగే నాది కనుక రసమించి అలాదిగా నాది వానికి కుటుంబం జ్ఞానం జ్ఞానం తెచ్చాను అలాగే చర్య ఏం చివరం దాని అలాగే గ్రహించాలా అలాదిగా నాది పచ్చతాల నాది వాణిస్త ప్ర ఈ లోకం నిం ఉంది ఐగుప్తప్రభ అలాదిగా బబులన్న స్వప్రభ గదివి ఉంది కానీ ప్రార్థన చేసి మా వంతు కార్యం చేస్తున్న అందరూ ప్రభు ఉదయం ప్రేమాకుడిచ్చింది అందరు ప్రభా ఆ భూలోకం జ్ఞానం తొలగిం దాని అలా ఆలోచన స్వార్థ చెప్పాలా వాళ్ళు సేవ చేయాలి మెడిసిన్ భయంకరంగా అక్రమ తొలగించి మీరు చెప్పింది ఒక వాక్యం నెరవేర్చిన కనుక ఆ మెడిసిన్ ప్రవర్తకు అమ్మాలా పనులు ప్రేమ కదించి మన శక్తి ఆ మెడిసిన్ దొరకాలా స్వార్థ ఇష్టంగా పోవాల ఆ కలవరి మంచి స్వార్థ ఆ ప్రేమ స్వార్థ మన జాబ్లో రాకపోతు జ్ఞానండి తన పని కాకుండా ఇతర పని చేసుకుంటే ఆ మనుషులు తీసుకెళ్ళిన మనసు మాకు వాళ్ళకి దాని మాకు తెచ్చండి వైరస్ ఖర్చు కాపాడి కావలసిన మేలు జీవన ఆశీర్వదించండి కుటుంబంతో చిన్నపిల్లని సేవ చేయాలి అంగీకరించండి అలా అన్నది వాళ్ళు ఆదరించండి అన్న ముట్టం తాకండి అన్నకు నిలబెట్టాలని వంద్రభా ఈ దివం అన్న వాక్యం చూపిస్తాం ప్రభా ఎసుప్రభ వాక్యం గ్రహించాలి అనుబరేయాల పరీక్షించాలా అన్న నూతన శక్తి బలం ఆరోగ్యం దండి అలలిగా అనాథ ఇంకా వాచం చెప్పాలా అలలిగా ప్రవచే ముందు ప్రభావం అక్క చూడని పిల్లలు చూడగలి మీ చేత బలవంత్ఞానం తెచ్చని అది మనిస్తాం అన్న ఇంత కుటుంబం ప్రభావం సేవ చేయాలి వాళ్ళు ప్రభావాలను కూడా జ్ఞానం తెచ్చని ఆత్మభారం తెచ్చని చక్రబల్లి మూడవ చేసుకుని సేవ చేసుకుంటారు కూడా దాని మీద ఇచ్చి ఆత్మించండి తన బాధ విని ఎంత సేవ చేయాలని జ్ఞానండి ఐక్య విషయాన్ని చూడే సంతాన డైలీ చేయాలా అక్కడ ఎంత బంధువులు వాళ్ళు తాకండి నాది వాస్తం నా ప్రభావాలను ఎంతో వాట్సాప్ లో పంపించిండ్రో ఎంతమంది ప్రభావాలు నాది అష్టమాలను బాధపడుతుంది వైరస్ ఉంటుంది వాళ్ళు స్వచ్ఛపరిచింది వాళ్ళవి తిరిగి శక్తి పెట్టుకుని ముఖ్యమైన స్వచ్ఛపరిచి వైరస్ విడిపించండి నాది మర్షి ముందు తాకండి తెలిపించండి నీ సాక్షిగా అందరు ప్రభా నీ కోసం సేవ చేయాలా ఎందుకంటే ఈ కాలం భయంకరంగా ప్రభా సేవ చేస్తాం సాధించండి కనీళ్ళు ప్రార్థన చేయాలి ప్రభా ఆ వాళ్ళకు వేడుకోవాలి ప్రభా నీ పాదలు పట్టి ఆ రోజు ప్రభా మీరు మాకు దళిత దైచం ఇస్తున్నాం ప్రసాం హలోశీర్వాదం మన ప్రవేణ ఏసీ క్రీస్తు యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తొడైండి కాకరాజార్